పాడేదన్ను కొనియాడేదం అన్ని వేల లయం దునా నిన్ను పూజించి కీర్తిను అన్ని వేల లయం దునా నిన్ను పూజించి కీర్తిను RABUA INNNUNE KONI ARADAN HALLLUYA PAREDA RABU NINNU KONI ARADAN VADANAMOLA NICHI NERVETCHU ARAUNI VET vadana molanichi meredchu vadu nive namakamaina deva nanu ka padu vadu nive namakamaina deva నన్ను కాపాడువాడే ప్రభు నిన్ను కొణియాడడం ప్రభు నిన్ను కొణ్యాడడం ఎందరూ నిన్ను చూచిరా వారికి వెలుగు కలగను ఎందో నిను చూచిరా వారికి వెలుగు కలిగను ప్రభువాని వెలుగు నా జీవము చీతి జ్యోతిరినివే ప్రభువంధి తినీ నా జీవంపు జ్యోతినివే ప్రభువాళాడను అల్లే పాడదా ప్రభు నిన్ను కొలయాడదను అల్లే పాడదా భు నిన్ను కొరీ కష్ట మూలం నీటి నే ప్రియముగా బంతు నో కష్ట మూలం నీటిని ప్రియముగా బంతు नी करके जीवंतो ना जीवम तु दातौ नीवे नी करके जीवंतो ना जीवम तु दातौ नीवे रघुआ बिनु ने कोलिया देवं పాడేదా ప్రభు నిన్ను కునియాడేదీ వేల లయం దునా నిన్ను పూజించి కీర్తింటును అన్ని వేల నిన్ను పూజ kithin thono prabhuva ninno nikoli adavan hallelujah paadega prabhu ninno nikoli adavan hallelujah hallelujah thank you so much sir thank you so much ninno marayojum dr చంద్రశేఖర్ సార్ దేని వ్యాఖ్యలను మనకు పెంచుకుంటారు ప్రతి శనివారం మేము రెవల్యూషన్ గురించి మనము వింటున్నాము అందరికి ఎయిట్ సెవెన్ వండనాలు ప్రార్థన చేసుకున్నాను అని వీరికి మనం లాట్ ఆఫ్ టైం ఆల్రెడీ ప్రాక్స్ కాబట్టి పక్షుధర తండ్రి వండనాలను అయినా మీరు ఇంతవరకు మాకు సహకరంగా ముందు తెలుపు అంటే మేము చూపించలేదు మీ ఇచ్చిన అవకాశం కాబట్టి మీకు వర్ణం లేదా ఇప్పుడు నేను మీ స్వరం జనం సిద్ధపడుతుండగా మాతో మాట్లాడండి ప్రవ్వ వాచని సత్యాన్ని గ్రహించలాగా ఆత్మీయతలను తిప్పండి వరుషాతం నడిపించి మాకు చాలా అవసరమైనా గ్రహించాలా మా హృదయాలు బదలపరచుకోవాలా వాటిని ధైర్యంగా మన ఇట్లా ప్రకటించాలనుకుంటే వీటిని చదువు వాడు ధన్యుడు విని వాడు ధన్యుడు పాటించేవాడు ధన్యుడు బ్రవ్వ ప్రకటించేవాడు మరియు ధన్యుడు మాకు అటువంటి ధన్యత అనుగ్రహించే మనకు ఆర్థిస్తున్నాం ఆ కృపల్లో మరోసారి మన అందరినీ జ్ఞాపకం తీసుకొని నడిపించి మీరే మహిమానందమని ఏ శ్రీ పురుషు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి గత వారం వరకు మనము ఆ యొక్క సెవెన్ స్టార్స్ లేక ఏడు నక్షత్రంకు సంబంధించిన విషయాలను దీర్ఘంగా ధ్యానించినాం ముఖ్యంగా ఆ నక్షత్రాలకు సంబంధించినది చాలా ఆశ్చర్యంగా ఉంది నాట్ గుడ్ ధ్యానించిన విధానంగా చూస్తే ఒక లిమిటేషన్ అంతే కానీ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికీ దాని పర్ఫెక్షన్స్ మనకు అర్థమైనాయి అన్నట్టు ఈ నక్షత్రాలు యోగు గ్రంథంలో ఎంతో కాలం కిందట వాటిని రాసి పెట్టిండు దేవుడు వాటి వాటికి నేమ్స్ పెట్టిండు వాటిని లెక్కించిండు ప్రతి నక్షత్రాన్ని లెక్కించమన్నాడు అదే విధంగా ప్రభు రోజు అబ్రాంత్ని ప్రశ్నిస్తాడు నువ్వు బయటికి రో ఒకసారి అని బయటికి వచ్చినాక నక్షత్రాలను చూపించి బిట్టిని నువ్వు అంటే అక్కడి నుంచి సూచిస్తున్నట్టు యోగు గ్రంథంకి వచ్చినప్పటికీ రవ్వంటున్నాడు ఆకాశ నక్షత్రం వల్లే తన బిడ్డల్ని తయారు చేస్తున్నాడు విస్తరిపజేస్తున్నాడు అబ్రాహం సంతానాన్ని ఇసుక రేణుల వల్లే కానీ నేను ఈ ప్రశ్న చాలా మందికి వేసిన ఈ రోజు ప్రకృతి సహజంగా విశరాలు తేదీ అబ్రాహ్ సంతానం అయితే ఆకాశ నక్షత్రంలో వాళ్ళు ఏ రీతిగా విస్తరించిన వాళ్ళు ఇట్స్ స్మాల్ కంట్రీ కాదు ఈ రోజుకి కూడా చాలా చిన్న కంట్రీ అడు స్మాల్ పాపులేషన్ కాబట్టి అది ప్రకృతి సహజమైన వాగ్దానం కాదు అది ఆత్మీయమైంది మనం దళితుల రాష్ట్ర పత్రికలు చూస్తాము రోముల రాష్ట్ర పత్రికలను చూస్తూ ఉంటాం ఇది క్రైస్తవులకు సంబంధించింది మనమే అబ్రామ్ సంతానం అని పౌళ్ళు చాలా తేటగా చూపిస్తాడు కాబట్టి మనమే ఆ నక్షత్రంలో ఆకాశ నక్షత్రం మనమే ఇసు తరగతులు కూడా మనమే దాని ఆశ్చర్యం ఏంటంటే ఆకాశ నక్షత్రం వల్లే ఆత్మీయమైన జీవితాన్ని సాధిస్తే సాదృశ్యంగా చూపిస్తే ప్రభు కొరకు కానీ ఇసుక రిణువులు భూమిదే ఉంది పని అంటే ఐహికమైన జీవితం అన్నట్టు క్రైస్తవులలో క్రైస్తవులలో మనకి గుంపులు కనిపిస్తూనే ఉంటాయి ప్రకటన గ్రంథం అంతా మరోసారి వెరీ కుక్ గా నేను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై అధ్యాయంలో ఒక వాక్యం చూపించి బ్యాక్ టు ఆ సెవెన్ చర్చ స్టార్ట్ చేసినాం లాస్ట్ వీక్ యాక్చువల్ గా ఎస్ఎస్సి సంఘం గురించి ఆరంభించడం పోయిన వారము మనము ఆ ఆ యొక్క నెక్స్ట్ చర్చ్ గురించి మనం ధ్యానించం స్మరణ గురించి వాటి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ వర్షం లేనంటే ఈ ప్రకటన గ్రంథం అంతా ఎవరి కొరకు రాయబడిందని ఆయన చెప్పబడింది ఆ మొదటి అధ్యాయకు ఏడు సంఘాల రాయబడింది అంటే ఇది దేవుని బిడల కొరికే యేసుపురవుని సొంత రక్షకులను స్వీకరించి ఆయన ఆయన వాగ్దానల్ని ఆంజలని గైకొని జీవించే వాడి కొరికే ఇది రాయబడ్డాయి గతంలో భవిష్యత్తులో ఏ రీతిగా క్రైస్తవ జీవితం ఉండబోతుందో అని చూపించడం కొరికే ఇది రాయబడ్డాయి కాబట్టి ని జీవితాన్ని సరి చేసుకోకపోతే అన్న విషయాన్ని హెచ్చరికలాగా రాయబడింది ఎవరన్నప్పుడు ప్రగణ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ మనం ఆల్రెడీ చూసినాం ఒక రిమైండర్ లాగా అన్నట్టు చూడండి అన్యాయం చేయవాడు ఇకను అన్యాయమే చేయనిమ్ము అన్యాయం చేయవాడు ఇకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రైన ఇకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము మరి పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము కాబట్టి ఇవి ఇవి సీలింగ్స్ అన్నట్టు ఎండ్ టైమ్స్ లో చర్చ్ లో రకాల క్రైస్తవులు గుంపుల్లాగా విభజింపబడతారు అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అయితే ఆ మొదటి మూడు గుంపులు చాలా భయంకరంగా ఉంటాయి ఏ రీతిగా ఉంటాయి అంటే అవి అన్యాయం చేస్తూనే ఉంటాయి అపవిత్రంగానే ఉంటాయి కానీ ఈ మూడవ గుంపు వారి సహవాసంలో ఉంటాయి పరిశుద్ధులు అని స్పెషల్ గా సీల్ చేయబడి డివైడ్ చేయబడి కాబట్టి ఈ లాస్ట్ గుంపు నాలుగో గుంపు ఆ మొదటి మూడు గుంపుల సహవాసంలో ఎప్పటిక ఉండదు ఒకవేళ మనం చర్చి సిస్టమ్ లో ఉన్నా గాని ఈ డివిజన్స్ కొట్లాటలు విభేదములు కల్పించే వారితో మనం ఎప్పుడు సహవాసంలో ఉండం దూరం ఉంటాం వాళ్ళతో కాంగ్రిగేషన్ ఏం చేస్తుందంటే సైట్స్ తీసుకుంటా ఉంటది ఆ మూడో గుంపు నీతిమంతుల గుంపు అది సైట్స్ తీసుకుంటా ఉంటది కొంతసేపు ఇట్టు కొంతసేపు అటు డివైడ్ అయిపోతా ఉంటాయి ఇది రీజన్ ఏందంటే చర్చెస్ డివైడ్ అనము ఈ గుంపులే డినామినేషన్స్ ఎందుకు బయటకు వచ్చినాయంటే ఈ గుంపుల వల్లనే యానీయం చేసేవాళ్ళు అపవితనం చేసేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్ గా వాళ్ళది ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఆ ఫస్ట్ గ్రూప్స్ కానీ కొన్నిసార్లు ఆ డిఫిఫరెన్సెస్ రావడం వల్ల ఏమవుతాయంటే ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ విభజించేస్తాయి చర్చిని దాంతో ఏమవుతుందంటే ఆ నీతిమంతులు డివైడ్ అయిపోయి కొందరు ఈ సైడ్ కొందరు రాజసైడ్ తీసుకుపోయి చర్చ్ సిస్టమ్స్ డివైడ్ కావడం చూస్తూ ఉంటాం కానీ ఈ పరిశుద్ధులు ఏం చేస్తుంటారు అంటే ఈ నీతి మంతులని కరెక్షన్ చేస్తూ ఉంటారు వైఆర్ యు టేకింగ్ సైడ్స్ యు షుడ్ టేక్ ది సైడ్ ఆఫ్ గాడ్ అనేది వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు నువ్వు నువ్వు ఎవరి పక్షంగా ఉంటావు అని యోహోషో ఆ రోజు మనుషులని కాబట్టి పరిశుద్ధుల జీవన విధానం కూడా అదే నువ్వు ఎవరి పక్షం నేను ఇంటి వార్ వ్యూహవాను సేవించేదం మీరు ఎవరిని సేవించను నేను ఇంటి వార్ యూహోవాను సేవించేదం ఈ ఫోర్త్ గ్రూప్ అన్నట్టు కాబట్టి ఫోర్ గ్రూప్స్ గురించి మనము క్లియర్ గా అర్థం చేసుకున్నప్పుడు ప్రభు కూడా జ్ఞాపకం చేస్తాడు సార్ లూకాసు వార్తలో పోయిన వారం చూసిన మనం లూకాసు వార్త పదమూడవ అధ్యాయ ఇరవై వచనంలో రాజ్యాన్ని దేనితో పోలుతున్న ఇరవై వచనం ఒక స్త్రీ తీసుకుని అంతయ్యో పులిసి పొంగు వరకు మూడు కొంచెంలో పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను కాబట్టి ఇవి మూడు కుంచెం కొంచెములు అంటే కొలతలు మెజర్మెంట్స్ ప్లంప్ లైన్ ఆది మట్టపు గుండెకి సంబంధించిన బోధ అది కాబట్టి ఒక స్త్రీ అన్నప్పుడు దాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటాం క్రైస్తవ జీవితంలో పర్లోక రాజ్యాన్ని ఒక స్త్రీతో పోలుస్తుంది వాక్యం ఇరవై వచనంలో లోకాసు వార్త పదమూడు ఒక స్త్రీతో పోలుస్తుంది కాబట్టి ప్రభుయే పోలుస్తున్నాడు దాన్ని తర్వాత ఏమంటుండంటే ఆమె తీసుకున్నది అంటే ఆమె సంపాదించుకున్న ఆమె పొందుకున్న ఆ యొక్క జీవితంలో ఉన్న ఆత్మలు ఆమె తీసుకున్నది అంటే ఆ పిండి పిండి అంటే గోధుమల నుంచి వచ్చాడు కదా గోధుమలు లేక యవల నుంచి వచ్చాడు ఈ గోధుమల పిండిని తీసుకున్నప్పుడు అది ఏ రీతి ఉంది ఆమె కొలతలు వేసినప్పుడు ఆమె మూడు కొలతలతో పులిసిన పిండిని తీసుకుంది లేక మంచి పిండి మూడు కుంచెం పిండి మంచిగుంది కానీ అంతకుముందే దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోయి ఉంది ముద్ద అంతయు పులిసిపోయాను అని చెప్తుండే చూడండి ఆ ఇరవై ఒకటో ఒక స్త్రీ తాను తీసుకుని అంతయు పులిసి పొంగు మూడు కుంచెంల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను కాబట్టి ఎండ్ టైం చర్చ సిస్టమ్ ఎట్లుందంటే మన ప్రభు నోటి నుంచి వాక్యం ఇది మొత్తం పులిసిపోయింది అంటాడు అంటే పులుపు గురించి నేను అంత డీటెయిల్ గా చెప్పిన లేదు పులుపు పాపానికి సాదృశ్యము పాత జీవితానికి సాదృశ్యం ఆ యొక్క రొట్టెల పండగ గురించి ధ్యానించినప్పుడు అక్కడ మనకు అర్థం అవుతుంది మీ ఇంట్లో ఎటువంటి పులుపు ఉండడానికి వీల్లేదు వాటిని ఊడ్చి పడేయమంటాడు కదా పండగ ముందు కాబట్టి పసుకా పండగ తర్వాత పండగ ఇవన్నీ ఆత్మీయమైనవి కాబట్టి అందుకే శిష్యులలో ఒకడు ప్రశ్నిస్తున్నాడు ఇరవై మూడు వచనంలో ఒకడు ప్రవ్వా రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే ఆ ఒక్క శిష్యునికి అర్థమైంది ఈ అధ్యాయం ఈ యొక్క ముప్పైవచనం మొత్తము చర్చి సిస్టమ్ పులిసిపోతే రక్షణ పొందువారు కొద్ది అంటే నాలుగవ కుంచెం అది అది బయట ఉంటది ఎప్పుడు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారా ప్రవేశింప పోరాడు అంటే ఫస్ట్ త్రీ గ్రూప్స్ ఇరుకు ద్వారం నవేశించవు ఐ కంఫర్టబుల్ లైఫ్ కలబడ్డే అన్నట్టు ఫస్ట్ త్రీ గ్రూప్స్ కానీ ఈ ఫోర్త్ గ్రూప్ ఇరుకు ద్వారా ప్రవేశిస్తా అది అగ్నిగుండా పుటము వేయబడ్డ బంగారం వలె వెండి వలె మెరుస్తూ మహాభయంకరమైన కష్టాలు లాస్ట్ గ్రూప్ అందుకే అది పరిశుద్ధంగా తయారవుతుంది అనేకులు ప్రవేశింపజారు గానీ వారి వలన కాదు అంటే ఫస్ట్ త్రీ గ్రూప్స్ వలన అది కాదు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది దేవుడు ఇది క్లూ ఈ రెండు వాక్యాలు మనకు అర్థమైపోతే ఈ సెవెన్ చర్చస్ ఎండ్ టైమ్స్ లో పులుపులో ఎట్లా జీవిస్తున్నాయి అనేది మనకి క్లియర్ గా మన ప్రభు చూపిస్తారు అందుకే ఇవన్నీ కులిసిపోయినాయి అనేది పౌల్ పేతురు కూడా అర్థమైంది అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వర్షనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఫర్ ద టైమ్ ఇస్ కమ్ దట్ జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ది హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ ఇట్ ఫస్ట్ బిగిన్ సెటర్ వాట్ షాల్ ది ఎండ్ బీ ఆఫ్ దెమ్ దట్ ఒబే నాట్ ది గాస్పిల్ ఆఫ్ గాడ్ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నది అన్నాడు పాస్టెన్స్ లో అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి ఇది కంప్లీట్ పులిసిపోయింది కాబట్టి దీనికే తీర్పు ఫస్ట్ కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎవరిని వర్షిప్ చేస్తున్నారు వీళ్ళు ప్రభుని వర్షిప్ చేస్తే ఎందుకు పులిసిపోతుంది పర్లోక రాజ్యం ఎందుకు పులిసిపోయినది అనేసి ప్రభు మన ప్రభుత్వ సో అది ఒక క్లూ ఈ క్లూస్ తర్వాత ఇప్పుడు మనము దానియల గ్రంథము రెండవ అధ్యాయంలోకి ఒకటి ఒకటి చూసినాక ఈ సెవెన్ చర్చెస్ కి సంబంధించిన క్లారిటీ కనెక్షన్స్ చాలా క్లియర్ గా అర్థం మనకి ఇప్పుడు ఈ దాని గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనము అర్థం చేసుకోకపోతే ఈ సెవెన్ చర్చెస్ ఎప్పటికర్థం కావు ఐసోలేటెడ్ గానే ఉంటాయి వాటి అర్థాలు మన జీవితాలలో ఉన్నాయి ఒకప్పుడు ప్రకృతి రాజ్యాంగ ఉండే ఈ చర్చలు ఈ రోజు లేవు బిల్డింగ్స్ నేను చూపించిన మీకు ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ లో అవి ఏ రీతిగా శిథిలం ఆ దే ఆ రాజ్యాలు ఆ యొక్క పట్టణాల మనుషులను ఏరీతిగా వాళ్ళు గ్రీస్ దేశానికి తరలించారు టర్కీ గవర్నమెంట్ హండ్రెడ్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ ఇయర్స్ గా జరిగింది ఇది కాబట్టి ఆ దానియాల గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ జనప్లో ఒక వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది అదేంటంటే ఆ రాజ్యుల కాలంలలో స్టార్ట్ అవుతుంది వాక్యం కాబట్టి కొన్ని రాజ్యాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఆ యొక్క భక్తుడు ఆ రాజ్యుల కాలంలలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును ఇది మనం అర్థం చేసుకోవాలి మనుషులు స్థాపించేది కాదు రాజ్యాలు దేవుడే స్థాపిస్తాడు అనేది నాలుగవ వర్షంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్ అన్నట్టు ఎంటైర్ బైబుల్ లో ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి కనెక్షన్స్ ఇవన్నట్టు నిన్న దినంలో కూడా నేను చూపించిన ఒక వాక్యము పరలోకమందున్న దేవుని బిడలు ఏ రీతిగా ఈ లోకంలోని రాజ్యాలని వాళ్ళు ఎట్లా వాటిని నెరవేరుస్తున్నారు అంటే ఎవరు మినిస్టర్స్ కావాలా ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ కావాలా ఎవరు ప్రెసిడెంట్స్ కావాలా అక్కడ తీర్ణం చేస్తే నిర్ణయిస్తున్నారు దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించి వీళ్ళంతా పాత నిబంధన కాలపు పరిశుద్ధులు దేవుని భక్తులు వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి పనులు అప్పగించబడ్డాయి లెవెన్ లో ఉత్తగ కూర్చొని ప్రార్థనలు పాటలు చేసేది కాదు అందరికి రకరకాల పనులు అప్పగించబడ్డాయి ఎందుకంటే మీరు భూమి మీద ఏటిని బంధిస్తారో అవి అక్కడ బంధింపబడతాయి అక్కడ ఏవి విప్పబడతాయో ఇక్కడ కూడా అవి విప్పబడతాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఏమి విప్పుతున్నారో భూమి మీద కూడా అవి విప్పబడుతున్నాయి అక్కడ వాళ్ళు ఏమి బంధిస్తున్నారో ఇక్కడ కూడా అవి బంధింపబడుతున్నాయి అన్న సత్యం మనకు తెలిసి ఆ వాక్యం కాబట్టి అక్కడ జరుగుతున్నాయి అనేది ప్రభు చూపిస్తుంది ఇక్కడ ఆ రాజుల కాలంలలో పర్లోకమంది దేవుడు ఒక రాజ్యం స్థాపించను ఈ రాజ్యం ఎట్లుంటుందో చూడండి మన ప్రభు మన తండ్రి స్థాపించే రాజ్యం దానికి ఎన్నటికి నాశనము కలుగదు అది శాశ్వతంగా ఉండే రాజ్యం తక్కిన రాజ్యంలన్నీ నాశనం అయిపోతాయి ఈ లోకపు రాజ్యం మన ప్రభు అవుతాయి కానీ మన ప్రభు స్థాపించే రాజ్యము ఎన్నటికి నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు ఇది చాలా ఆశ్చర్యం ఇది మనం పొందుకోవాలన్న మనం ప్రయాసంతో దీన్ని పొందుకోవాలనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మన ప్రభు స్థాపించే రాజ్యము ఎన్నటికి నాశనం కాదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు కాబట్టి మనం ఆయన మనం చేసుకున్న గొప్పతనం కానే కాదు ఆ రాజ్యం మనం పొందుకున్నామంటే ఆ రాజ్యము కేవలము మన ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా మనకు అనుగ్రహించబడింది మనం దాన్ని స్వీకరించినం మనం సంపూర్ణంగా నమ్మినాం ఆయన మరణంలో రుచి చూసిన వాళ్ళం ఆయనతో పాటు సమాధి చేయబడి మూడోనాడు ఆయనతో పాటు తిరిగిలేసిన వాళ్ళం అని రోమిని రాష్ట్ర పత్రికల జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం కాబట్టి మనకి అది అనుగ్రహించబడింది ఆయన శ్రమలలో మనం పాల్పొందకపోతే మనకిది ఇది రాదు ఆయనతో పాటు సమాధి చేయబడకపోతే మనకిది రాదు అది చూడండి మరోసారి ఏమంటుండో ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును కాబట్టి మొదట ఉన్న రాజ్యం ఇది పగుల దాని నిర్మూలం చేయను గాని అది యుగ వరకు నిలిచను కాబట్టి ఇది దేవుని రాజ్యం గురించి చెప్పబడింది దేవుని రాజ్యము ఈ లోకంలో స్థాపిస్తాను ఎప్పుడు అనేది నాలుగో వర్షాలు ఏమంటున్నాంటే ఆ రాజుల కాలంలో కాబట్టి మనము దాని గ్రంథం చూసినప్పుడు మనకి అక్కడ ఎన్ని రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు నేను ఒక డీటెయిల్డ్ స్టడీ చాలా కాలం క్రింద ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను ఈ స్టడీ చేస్తాను కంటిన్యూస్ గా చరిత్రలో మనం చూసినప్పుడు టోటల్లీ సిక్స్ కింగ్డమ్స్ ప్రపంచాన్ని పరిపాలించినట్లు చూస్తాం ఈ సిక్స్ యాక్చువల్ గా ఎప్పుడు ఫోర్ ఫోర్ గా డివైడ్ అవుతా ఉంటాయి కానీ సిక్స్ మనకి మాక్సిమం కనిపిస్తూ ఉంటాయి సిక్స్త్ అంటే మనకు తెలుసు బైబుల్లో సిక్స్ అనేది ఇన్పర్ఫెక్ట్ వర్డ్ మ్యాథమెటికల్లీ స్పీకింగ్ సెవెన్ అనేది పర్ఫెక్ట్ వర్డ్ అన్నట్టు అంటే సెవెన్ అనేది సమాధానానికి లేక విశ్రాంతికి సంబంధించింది ఆయన ఏడు ఆరు దినముల సృష్టిని సృష్టించినాక ఏడవ దినం ఏ రీతిగా విశ్రాంతిండో ఆ సెవెంత్ అనేది విశ్రాంతికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసి చెప్పిస్తాను చూడండి మొదటి రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించింది ఈజిప్ట్ ఐగుప్తు రెండవ రాజ్యము అసూరియులు ప్రపంచాన్ని గడగడలాడించారు ఒకప్పుడు అండ్ చాలా కాలం క్రిందట వాళ్ళ చరిత్ర అసూరియుల చరిత్ర చదివినప్పుడు వాళ్ళ రాజ్యాలు అవన్నీ మనకి బైబిల్ కనిపించేవి అంత డీటెయిల్ గా రాజుల గురించి లేదు బైబిల్లో ఒక రాజు గురించే మనం చూస్తాం ఇక్కడ కానీ ఈ అసూరియులు సింహాల మీద సవాళ్లు చేసేవాళ్ళట చరిత్రలో అంత కఠినులు అన్నట్టు అంత ధైర్యశాలులు అన్నట్టు వీళ్ళు అశురీలు అట్లా ప్రపంచాని మొత్తం ఇప్పుడు సింహం మీద యుద్ధానికి పోతే ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి ఎదుటి మనిషికి ఆపోజిషన్ ఎనిమీస్ కి భయపడి గజ గజ కదా సింహం మీదకి వస్తుందని అంత భయంకరమైన కఠినులు అశురీలు ఈజిప్ట్ తర్వాత అసిరియా ప్రపంచాన్ని పరిపాలించింది దాని తర్వాత మనకు అందరు గొప్ప రాజ్యము బబులోన్ మూడవ రాజ్యం ఇది బబులోన్ రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించింది ఆశ్చర్యం ఏంటంటే మనముంటుంది కూడా బబులోను కాలం అని అపోస్ల కాలంలో అపోస్ల కార్యంలో పేతురు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దాని తర్వాత ప్రటన గ్రంథంలో కూడా జ్ఞాపకం చేయబడుతుంది మనం ఉంటుంది ఇప్పుడు బబులోను కాలం తర్వాత బబులోను కాలం బబులోను రాజుల కాలం తర్వాత పారసికుల రాజ్యం లేక పర్షియా అంటాను ఇంగ్లీష్లో పర్షియన్ కింగ్డమ్ ప్రపంచాన్ని అంతా పరిపాలించింది నేను నిన్నటి దినంలోనూ లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసినాను హైదరాబాద్ అఫీషియల్ లాంగ్వేజ్ పర్ష ఎప్పటి వరకు అంటే నైన్టీన్ ఫిఫ్టీ వరకు అనుకుంటా ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా నైన్టీన్ వరకు హైదరాబాద్ ఒక స్టేట్ నిజాం కాలంలో లేక ఒక కంట్రీ ఒక దేశం ఇది హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు ఈ హైదరాబాద్ స్థలేడు వీడు నిజాం అని అక్కడ నుంచి సైన్యాన్ని పంపించిండు హైదరాబాద్ మీద యుద్ధం చేయడానికి కొరకు ఇవన్నీ ఇండిపెండెన్స్ తర్వాత జరిగినాయి అప్పుడు నిజాం ఏం చేసిండే యుద్దానికి వస్తున్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యుద్దానికి పంపిస్తున్నాడు వీళ్ళని అనేసి ఆయన ఏం చేసిండు ఆయన ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ ఉంటే దాంట్లో మొత్తం తన ఆస్తి బంగారం అంతా పెట్టేసుకుని పిల్లలు నందన్ ఆయన వెళ్ళిపోయాడు స్విట్జర్లాండ్కి స్విట్జర్లాండ్ నుంచి కొంతమంది తన సంతానము ఇంగ్లాండ్ పోయి సెటిల్ అయిపోయారు విపరీతమైన ధనం అంతా తీసుకుని మన దేశాన్ని సరే అవంతా మనకు డీటెయిల్ అవసరం కానీ నిజాము అక్కడ నుంచి వచ్చినవాడు ఒకప్పుడు థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ కాబట్టి ఈ పర్షియన్ లాంగ్వేజ్ ఈ రోజు కూడా అందుకే ఇరాన్ ఎంబసీ ఆఫీసు హైదరాబాద్ లో ఉంటది జూబ్లీ హిల్స్ లో అన్ని ఎంబసీ ఆఫీసులు మీకు ఢిల్లీలో ఉంటే ఇరాన్ ఎంబసీ ఆఫీస్ ఇక్కడ ఎందుకంటే చరిత్రాత్మకంగా హైదరాబాద్కి పర్షియా కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఎవరీతిగా చెప్పాలంటే అహెషరోజు రాజు ఎస్టెరి గ్రంథంలో మనం చూస్తాం అహెషురోజు రాజు భారతదేశాన్ని పరిపాలించినట్లు మనం చూస్తాం ఎస్టర్ గ్రంథం మొదట ధ్యానంలో అంటే ఇస్తే రాణి హైదరాబాద్కి కూడా ఒక రాణి ఒకప్పుడు అవి ఎక్కడ చూడడం కదా మనం ఇంటర్నెట్ లో ఏ పుస్తకాలలో మనకు కనిపించదు బైబుల్ నుంచే క్లూస్ ఇస్తున్నాడు మనకంతా కాబట్టి ప్రపంచాన్ని అంతా పరిపాలించింది పర్షియా ఇది నాలుగవ రాజ్యం దాని పర్షియన్స్ ని ఓడగొట్టింది గ్రీసు అలెగ్జాండర్ గురించి మీకు తెలుసు గ్రీసు రాజ్యం ఇవన్నీ దానిలో ఉన్నాయి దానియల్ గ్రంథంలో ఉన్నాయి వీటి గురించి గ్రీస్ తర్వాత వచ్చింది మీకు తెలుసు రోమా రోమా రాజ్యం రోమ సామ్రాజ్యం ఇది బహు కఠినమైన రాజ్యం అన్నట్టు అన్నిటికంటే ఎందుకంటే అలెగ్జాండర్ దగ్గర నలుగురు సైనికులు సైన్యాధిపతులు ఉండేవాళ్ళు ఆ నలుగురు సైన్యాధిపతులు అలెగ్జాండర్ చనిపోయాక ఆ ఆ యొక్క దేశాన్ని నాలుగు ముక్కలుగా విభజించుకున్నారు ఆ నాలుగు ముక్కలలో మొదటి మూడు ముక్కలు ఒక భాగం చివరి ముక్క రోమ భాగం గ్రీస్ నుంచి వచ్చింది రోమ పట్టణం రోమా దేశం సామ్రాజ్యం ఇటలీ అంటాం ఈరోజు మనం కాబట్టి ఈ ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి ఎగ్జాక్ట్లీ ఆరవ రాజ్యమైన రోమియోల కాలంలో మన ప్రభు పుట్టిండు రోమ సామ్రాజ్యం జూలియస్ సీజర్ కాలంలో మన ప్రభు పుట్టినట్లు మనం చూస్తాం కాబట్టి ఆయన పుట్టిన ఆ యొక్క ముప్పై సంవత్సరాల తర్వాతనే మన ప్రభు సేవ ఆరంభమైంది పరలోక రాజ్యము సమీపించినది అని స్టార్ట్ చేస్తారే అక్కడ బాప్తిజం చూహం రోమ సామ్రాజ్యం టైంలో కాబట్టి దాని ప్రవచనము రెండవ అధ్యయము నాలుగవ వచ్చినము అక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు ఈ ఆరవ రాజ్యము రోమీలది దాని తర్వాత ఏడవ రాజ్యమే పర్లో రాజ్యం మన బాప్తిజం ఇచ్చి యోహాను అనౌన్స్మెంట్ చేస్తున్నాడు మన ప్రభు ద్వారా అది స్థాపించబడింది అక్కడ కాబట్టి సెవెంత్ కింగ్డమ్ ఈస్ ద పర్ఫెక్ట్ కింగ్డమ్ ఇది ఎప్పటికీ దానికి ఎన్నటికి నాశనం కలగదు అన్నాడు ఏ రాజుల కాలంలో ఈ ఆరుగురు రాజుల కాలంలో స్టార్ట్ అయింది అందుకే చూస్తా ఉంటారు ఈ ఐగుప్తులో మనకి యోసేప్ ఉంటాడు కదా యోసేపు మన ప్రభుకి నీడ వంటి వాడు సాదృశ్యంగా అదే రీతిగా అసూరుల టైంలో కూడా దేవుని బిడ్డలు మన ప్రభుకి సాదృశ్యంగా ఉంటారు ఇంకో రీతిగా బబులో కాలంలో దానిలు మన ప్రభుకి సాదృశ్యంగా ఉంటాడు వర్షాకాలంలో ఎవరుంటారు మన ప్రభుకి సాదృశ్యంగా మోర్దకాయ ఉంటాడు ఎస్తిర్ రాని ఉంటుంది సంఘానికి సాదృశంగా అదే రీతిగా గ్రీస్ కాలంలో మనకు తెలుసు వీళ్ళంతా ఎవరు మన నెహమ్య వాళ్ళ తర్వాత జరుగుతుంది అంత గ్రీస్ కాలం అనేది ఆ మలాకి గ్రంథంకి వచ్చేటప్పటికి నడుస్తూ ఉంటుంది ఈ రాజ్యాలన్నీ కాబట్టి ప్రవక్తలంతా మన ప్రభుకి సాదరుషంగా ఉంటారు అంటే మన ప్రభు రాజ్యము ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆయుగుప్తుంచే కానీ రోమాకి స్థిరపడింది అక్కడి నుంచి ఈ రోజు వరకు ఆయన రాజ్యం ఉంది అది శాశ్వతంగా ఉండబోతుంది కానీ ఇది ఈ కనెక్షన్ తర్వాత మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథం కాబట్టి ఇంత డీటెయిల్ నేను అంత చూపించలేను గాని ఈ ప్రతి సంఘము ఏడు సంఘాలు ఉన్నాయి కదా ప్రతి సంగము పాత నిబంధన కాలపు ఆ ఆరు రాజ్యాలకి సాదృశ్యంగా ఉంటాయి ఉపమానృతిస్తే ఎఫిసి సంగము అశూరికి సాదృశ్యంగా ఉంటుంది స్మరణ ఐగుప్తిలకు సాదృశంగా ఉంటుంది పెర్గమ పార్శికులకు మాదిలకు సాదృశ్యంగా ఉంటుంది తుయతైరా గ్రీసు రాజ్యానికి సాదృశంగా ఉంటుంది మన సార్దిస్ మన పర్లోక రాజ్యానికి సాదృశంగా ఉంటుంది దేవుని రాజ్యానికి సాదృశంగా ఉంటుంది ఫిలదెల్ఫియా రోమ సామ్రాజ్యానికి సాదృశంగా ఉంటుంది చివరి సంగము లవదకియ లవదకి సంఘము బబులోన్కి సాదృశంగా ఉంటాయి ఇప్పుడు మనం ఉంటుంది లవదకి సంఘకాలం అంటే చివరి సంఘకాలం లేక బబులోను అందుకే ఇవన్నీ ఇమీడియట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి తర్వాత ప్రతి సంఘంలో ఈ మూడు గుంపులు మీకు కనిపిస్తూనే ఉంటాయి ప్రతి సంఘంలో ఎందుకంటే ఆ ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం చూసినట్లు ప్రతి సంఘంలో ఈ మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగో గుంపుకి ఎప్పుడు శ్రమ ఉండడం వలన వాళ్ళు అక్కడ నుంచి చదిరిపోవడం జరుగుతూ ఉంటది ఆ సంఘాల నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగిపోతూ ఉంటారు సేవకు రోజు నేను మీకు ఎఫ్ఎస్సి సంఘంలోని మరి కొన్ని డీటెయిల్స్ చూపించాలనుకుంటున్నాను దాని మనం ఖచ్చితంగా స్మరణకు సంబంధించిన ధ్యానం స్టార్ట్ చేయాలి ఈరోజు ఎందుకంటే మనకి వీక్లీ ఒకటే టైం దొరుకుతుంది మనకి కాబట్టి ఎఫ్ఎస్సి సంఘం గురించి మనం ధ్యానించినాం ఎఫ్ఎస్సి అంటే ఆశ లేక ఆశ కలిగినది అని మనం చూసినాం దాని స్పిరిచువల్ మీనింగ్ అందుకని ఇప్పుడు ప్రటన గ్రంథము ఈ రెండవ అధ్యాయము మొదటి ఏడు వసనాలలో ఈ సంఘానికి సంబంధించిన విషయాలు రాయబడ్డాయి ఎఫ్ఎస్ లో ఉన్న సంగపు దూత్తకు ఇలాగూ రాయుడు రాయము ఏడు నక్షత్రంలో తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా కాబట్టి ఆయన కుడి చేతిలో నక్షత్రములున్నాయి మన కుడి చేతి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే తర్వాత అనేది మనం చూస్తాము దాని తర్వాత ఏడు దీప స్తంభముల మధ్య మన ప్రభు ఈ ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు వాటి మధ్యలో ఉన్నాడు దీపస్తంభం లంటే సంఘాలకు సాదృశ్యం కాబట్టి సంగమ సంఘం మధ్యలో ఉన్నాడు ఫస్ట్ టైం చర్చ్ లో రెండో వర్షంకి వచ్చినప్పటికీ అది మొదట్లో ఆ చర్చ్ ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి నీ క్రియలను నీ కష్టము నీ సహనము నేను మూడు గుణగణాలు ఉన్నాయి దాని క్రియలు దాని కష్టము దాని సహనం ఎటువంటిది ఆయన తెలుసు చెప్తున్నాడు నాకు తెలుసు సాక్ష్యమిస్తున్నట్టు నీవు దుష్టంలో సహింపలేవనో ఇప్పుడు చూడండి ఆ చర్చిలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయో దుష్టులున్నారు అక్కడ అంటే ఆ గుంపు ఉంటే ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న గుంపు అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రం చేసేవాళ్ళు ఉన్నారడ దాని తర్వాత అపోసలు కాకయే తాము అపోసలు అని చెప్పుకొని వారు అబద్దిక్కులు ఉన్నారక్కడ అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ ఉన్నాయి అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా చేసేవారు చూపించేవాళ్ళు ఆ రెండు గ్రూప్స్ ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళని రెసిస్ట్ చేసినావని చెప్తున్నాడు నువ్వు సహనం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయ్యలేదని నేను ఎరుగుదును అంటే నువ్వు అబద్ద బోధనని బాగా తిరుణీకరించినావు అబద్దం చెప్పి అపోస్తలు కాకనే అపో చెప్పుకు అబద్ధికులని నువ్వు ఎదిరించావు అని చెప్తున్నాడు నువ్వు అలసిపోలేదంటున్నావు జీవితాంతం అయినను నాలుగవం చూడండి ఈ చర్చి ఎట్లా పడిపోయిందనేది నాలుగో వర్షాలు చూపిస్తాడు ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి కాబట్టి ఈ మొదటి ప్రేమ ఏందంటే యేసు ప్రభుకే సాదృశ్యం నువ్వు రక్షింపబడ్డపుడు ఆయన నీకు చూపించాడు కలవలసీలో ప్రేమ కాబట్టి మొదటి ప్రేమ ఏందంటే ప్రభువే అని నీకు ప్రభు అయిండు నిన్ను రక్షించుకుని నీకు ప్రభు అయిండు కాబట్టి నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టినావంటే ఈ చర్చి ప్రభుని విడిచిపెట్టేసింది నాలుగవ వచనంలో క్లియర్గా ఉంది కాబట్టి నేను నీ మీద తప్పిదం ఒకటి మోపవలసినది ము ఏంది నీ మొదటి ప్రేమను విడిచిపెట్టిన అంటే ప్రభుని విడిచిపెట్టేసినావు నీ ప్రభు ఇప్పుడు లేడి ఇక్కడ ఈ చర్చిలో నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతీవో అది జ్ఞాపకం చేసుకో అంటే ప్రభుని విడిచిపెట్టింది కాబట్టి అది పడిపోయింది అంటే ఒక నక్షత్రము ఆయన కుడి చేతి నుంచి పడిపోయింది ఐదో వర్షం మీరు అట్లా అర్థం చేసుకోవాలి నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతూవో అర్థం చేసుకో నక్షత్రాలు పడిపోవడం అంటే ఇదే అర్థం దేవుని బిడ్డలు ఆకాశవాసలు అయ్యండి ఆ పరలోకానికి సంబంధించిన బోధన రుచి చూసి వాటిని విడిచిపెట్టిన వాళ్ళు వీళ్ళందరూ నక్షత్రములు ఇసుక రేణువుల కావడం ఇది ఆత్మీయమైన జ్ఞానం అక్కడి నుంచి క్రింద పడిపోవడం భూమి కాబట్టి మనం పడిపోవదన్న ఫిషన్ ఇది హెచ్చరిస్తుంది ఐదవ వచనంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా మనము ఆ స్థితి నుంచి పడిపోద్దు అని ఎఫ్ఎస్కి హెచ్చరికలాగా చెప్పబడుతుంది నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు పొంది చూడండి అంటే ఇది తిరిగి మారు మనసు పొందాలి రక్షణ పోగొట్టుకుంది ఐదవ వచనంలో పడిపోవడం అంటే రక్షణ పోగొట్టుకోవడం అని క్లియర్ గా చెప్పబడుతుంది నువ్వు పొందకపోతే ఏమైతుందో కూడా చెప్తుంది నువ్వు మారు పొంది ఆ మొదటి క్రియలను చేయము అంటే ఏంది మొదటి క్రియ ఏంటంటే సేవ జీవితం పరిచర్య సువార్త ప్రకటించడం చాలా మంది సేవ జీవితాన్ని ఇది మనం చూస్తూ ఉంటాం కాంప్రమైజ్ అయిపోతుంటారు డే బై డే డే బై డే కానీ మనము గ్రాఫ్ వేసుకున్నప్పుడు స్టార్టింగ్ డేజ్ మనం ఎట్లా సేవ చేసినామో ఈ రోజులలో మన గ్రాఫ్ పైకి పోవాలా గాని కిందికి రావద్దు ఎన్టీ టైమ్స్ పాస్టర్స్ సేవకులు ముఖ్యంగా ఎందుకంటే ఇదంతా సేవకుల గురించి చెప్పబడింది ఏడు ఏడు నక్షత్రంలో ఏడు చర్చస్ అన్నప్పుడు మన గ్రాఫ్ పైకి పోతుండాలా గాని క్రిందికి రావద్దు ఆశ్చర్యం ఏంటంటే గ్రాఫ్ పైకి పోవడం అంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేయడమా లేక స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయడమా అది మనము ప్రార్థనాపూర్వకంగా తెలుసుకోవాలా నేను ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నానా స్పిరిచువల్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవుతున్నానా అంటే మన ప్రభుని మహిమ పరుస్తున్నానా ఇంకా దేనన్నా మహిమ పరుస్తున్నానా మన ప్రభుకి ప్రార్థన తీస్తున్నానా సేవా జీవితంలో అది మన మొదటి క్రియ ఏంటంటే రక్షణ మార్గం కదా సువార్త ప్రకటించడం ఫస్ట్ పాయింట్ సువార్త ప్రకటించాలా పడిపోతున్న వారిని లేవనెత్తల విడిచిపెట్టద్దు మనం లాస్ట్ వర్క్ నాకు ఇదే ఎక్స్పీరియన్స్ మన సేవ నుంచి కొంతమంది వెళ్ళిపోయినారు లాస్ట్ వరకు కూడా నేను టార్గెట్ చేసిన వన్ వీక్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా నేను టైం ఇచ్చిన తిరిగి అని ఈ రోజుకి కూడా ఓపెన్ గానే ఉన్నాను నేను మనల్ని వ్యతిరేకించి మన బోధం తునీకరించి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజుకి కూడా వస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను వాళ్ళ సేవ వాళ్ళ జీవితాలలో ఎంత భయంకర శ్రమలున్నానో ప్రేయర్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను కబటి మనం గ్రాఫ్ ఇంకా పాజిటివ్ గానే పైకి పోతుండాలా అన్న విషయాన్ని మనం ఈ ఐదో వర్షం నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకవేళ ఈ చర్చ్ గుణగణాలు మనలో ఉంటే మనం కేర్ఫుల్ గా వీటి బయటికి రావాలా రెస్టారేషన్ అనేది ఇంపార్టెంట్ నువ్వు మారు మనసు పొందకపోతే ఆ మొదటి చేయకపోతే సువార్త ప్రకటించకపోతే ఏం జరుగుతుంది అనేది అక్కడ హెచ్చరిస్తాను లేనిడల్లా నేను నీ వద్దకు వచ్చి నీ దీప దాని చోటు నుండి తీసివేసేస్తాను అంటే నీ స్థితి పోగొట్టుకుంటామంటుంది దాని చోట అంటే నీకు ఒక స్థానం ఇచ్చిండు దేవుడు వాడబాడని స్వాస్థ్యం అంటాం మనం మనకు తెలుసు అది పాట ఉంటాం వాడబాని వాడబారని స్వాస్థ్యము నాకై ఆయన అక్కడ సిద్ధం చేసినాడు కాని అక్కడి నుంచి తీసిపడేస్తా అంటున్నాడు అంటే నా కొరకు జాగ్రత్తగా అక్కడ స్థలము ఆ స్థలము ఇంకోవరకు ఇచ్చేస్తా అంటున్నాడు అంటే వేరే దీపస్తంభం వచ్చి కూర్చుంటుంది అక్కడ లేక వేరే విశ్వాసులు అక్కడ పోయి ఆక్పే చేసుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆత్మీయ స్థితిలో అయితే లాస్ట్ వీక్ ఎక్కడ నేను ఆపినంటే ఆరో వచనంలో ఆపేసినాడు అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది ఒక స్పెషల్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు అదేంటంటే నికోలైతుల క్రియలు నీవు ద్వేషించున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినదుగాక జయించువానికి దేవుడు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును ఇవన్నీ బహుమానాలకు సంబంధించిన ఒక విషయం ఏంటంటే నికోలైతుల క్రియలు నీవు ద్వేషించున్నావు కాబట్టి ఈ మొదటి సంఘము నికోలైతులను నికోలైతుల వాళ్ళ బోధని ధృనీకరించింది అయితే నేను అంత డీటెయిల్ గా మాకు టైం లేకునే లాస్ట్ వీక్ నీ నికోలైతులకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాయి ఈరోజు అది ఎక్కడుంటుందంటే ఒక్క క్లూ ఇచ్చాను పోయిన వారం ఏందంటే యాక్చువల్ గా ఈ నికోలైతులు ఎక్కడ వాళ్ళు అంటే పెరగమా తర్వాత దానికి ముందు దాని తర్వాత లవోదకియా సంఘంలో కూడా ఉన్నారు వీళ్ళు ఇవన్నీ పట్టణాల పేర్లు కదా లవోడెకియా లెవడేషియన్ అనేది ఒక సిటీ నేమ్ పెరగమా అయితే ఈ నికోలైతులు అనేవాళ్ళు లెవోడేషియా సిటీలో ఉండేవాళ్ళు వీళ్ళు అక్కడ నుంచి కొంతకాలం తర్వాత వీళ్ళు పెరగమా సిటీకి వచ్చారు అంటే ఈ చర్చిలోకి వచ్చారు నికోలైతులను కేవలం ఎఫ్ఎస్ సంఘంలోనే లేరు వాళ్ళు లౌదకియాల సంఘంలో కూడా ఉన్నారు పెరుగమ్మ సంఘంలో కూడా ఉన్నారు అన్నట్టు అంటే ఏంటర్థం అంటే ఈ నికోలైతులు మొదటి సంఘంలో ఉన్నారు చివరి సంఘంలో కూడా ఉన్నారు అనేది ఒకటి మనం క్లూ తీసుకుంటున్నాం దాని తర్వాత పెరుగమ్మ మధ్యలో ఉంది కాబట్టి మధ్య సంఘంలో కూడా ఉన్నారంటే ప్రతి సంఘంలో నికోలైతులు ఉంటారు ఈ వాక్యం హెచ్చరిస్తుంది అయితే ఈ నికోలైతులు ఎవరంటే వీళ్ళ బోధ అంతా ఆ పాత కాలపు బోధలు అన్నట్టు లేక పాత కాలంలో ఇస్రాల్ పాల్ ఎట్లా జీవించు వీళ్ళు అట్లా జీవించండ్రన్నట్టు నికోలైతుల్ అంటే అర్థం ఏందంటే అక్కడ ఓ పదం ఉంది మీనింగ్ లో ఆ విక్టోరియస్ ఓవర్ పీపుల్ అంటే ప్రజల మీద వాళ్ళు విజయం సాధించిన వాళ్ళు అన్నట్టు అంటే ప్రజలని బానేసల్లాగా చేసుకున్న వాళ్ళు వీళ్ళ బోధల్ ఇది ఏ రీతి ఉంటుందంటే మన బిలాము బారాకుకి బోధించిన విధానంగా ఉంటది వీళ్ళ బోధలు అవి ఆ విగ్రహాలకు పెట్టిన వాటిని తినడానికి సంబంధించింది ఎరితిగా మోసగించి ఆ మోయాబీలు మోయాబీలలోని రాణులు లేక రాజకుమార్తెలు ఇసల్ పళ్లను పోయి మోహించి అక్కడ వాళ్ళు వ్యభిచరించు దాని కొన్ని వేల చనిపోయినట్లు మనం చూస్తాం బీలాము బోధ దానికి సంబంధించింది బీలామబోధ ఏంటంటే దేవుని బిడలు ఈ అన్యులు వ్యభిచరించడం అది బీలాము బోధ అంటే ఏంటంటే బీలామ బోధ వ్యభిచారానికి సాదృశ్యం లేక ఆ మోసగించి వ్యభిచరించడం దానివలన దేవుని కృప నుంచి బయటికి వెళ్ళిపోవడం దేవుడు ఎట్లా శిక్షించాడు ఇసల్పదని ఎందుకంటే ఆయన ఆశ్రయించి దాన్ని ఎవరు శపించలేరు కాబట్టి బీలామ అర్థం చేసుకుందంటే నా నేను వీళ్ళని ఏమీ శపించలేను శించాలనుకుంటే నేను ఆశ్రయించాల్సి వస్తుంది కానీ వాళ్ళకి శపం రావాలంటే వాళ్ళంతట వాళ్లే శాపం తెచ్చిపెట్టుకోవాలి దానికి కారణమేంది ఈ మోయాబీరాజులు ఏం చేయాలంటే ఆ పారాకేం చేయాలంటే తన రాణులను లేక రాజ కుమార్తెలను వాళ్ళ మధ్యలకు పంపించి విగ్రహాలకు పెట్టినై బలి అర్పించడం తినిపించడం అట్లాంటివి చేయడం బినాం బోధ దానికి సంబంధించి కాబట్టి నికోలేతుల బోధకు సంబంధించిన మరి విశేషంగా నేను చెప్పించాలనుకుంటున్నా అంటే అపోస్ల కార్యంలో ఉంటుంది నికోలాస్ గురించి ఫస్ట్ టైం అపోస్ల కార్యము ఆరవ అధ్యాయము ఐదవ వర్షంలో ఈ నికోలాస్ అనేవాడు ఒకడు అనిపిస్తాడు మీకు అక్కడ ద సెయింగ్ ప్లీజ్ ద హోల్ మల్టిట్యూడ్ అండ్ ద చోస్ స్టీఫెన్ మ్యాన్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అండ్ ఫిలిప్ అండ్ ఫోరస్ అండ్ నికనోర్ అండ్ టైమాన్ అండ్ పర్మినాస్ అండ్ నికోలాస్ ఎ ప్రొజలైట్ ఆఫ్ అంటోక్ అంటే అపుస్తకారంలో మనము రెండవ చర్చ్ స్టార్టింగ్ కావడం మనం చూస్తాం ఒకటేమో ఎరుసలేం లో ఫస్ట్ చర్చ్ రెండవ చర్చ్ అంతియోకాయ కాబట్టి సెకండ్ చర్చ్ ఏమో అనుల చర్చ్ ఫస్ట్ చర్చ్ ఏమో యూదుల్ నుంచి రక్షణ పొందిన వాళ్ళ చర్చ్ అది ఎరుసలేం మెయిన్ హెడ్ క్వార్టర్స్ అంటాం నాన్ క్రిస్టియన్ నాన్ జూవిషి చర్చ్ ఏమో యాంటీక్ ఫస్ట్ చర్చ్ ప్రపంచంలో సృష్టిలో జువి నాన్ జువిష్ చర్చ్ అంటే అంత్యోకాయా ఈ అంత్యోకయాకి సంబంధించిన వాడు ఈ నికోలాస్ అనేవాడు అంటే నాన్ జూస్ నుంచి వచ్చినవాడు అన్నట్టు నికోలాస్ అయితే జేమ్స్టాంగ్ నంబర్స్ నేను చూసుకున్నా కానీ అంత డీటెయిల్గా ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకోలేదు కానీ నికోలాస్ అనేవాడు రక్షణ అనుభవం నుంచి అంటే పర్లోకపు బోధ నుంచి తరలిపోయినవాడు తొలగిపోయినవాడు శిష్యులతో పాటు సేవ చేసిన వాడు అపోసులతో పాటు సేవ చేసిన వాడు ఒకప్పుడు నికోలాస్ చేస్తూ కొంత పులుపుని ఇందాక మనం చూసినట్లు కొంత పులుపుని నేర్చిపెట్టుకున్నాడు ఆయన సేవలో ఆయన బోధలో అదేం సంబంధించిందంటే విగ్రహాలకు బలి అర్పించిన వాటికి సంబంధించిన బోధ నుంచి స్టార్ట్ అవుతుంది నికోలాస్ బోధ ఫస్ట్ ఈరోజుకి కూడా నేను చూసినాను మన సర్కిల్స్ అప్పే ముందు వాళ్ళు నీకు ప్రసాదం ఇస్తే తినడం తప్పేముంది అంటారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తాను ఈ విషయంలో తెలిసినప్పుడు పౌల్ కూడా అంటాడు అది నీ నీ మనసాక్షి దాన్ని వ్యతిరేకించినప్పుడు తప్పలేదు అంటాడు కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను తెలిసి తిన్నా తెలియక తిన్నా అది ఆ యొక్క స్పిరిచువల్ వరల్డ్ కి ఈవిల్ స్పిరిట్స్ కి నువ్వు డోర్స్ ఓపెన్ చేయడం ఎందుకంటే వాటికి అది ప్రతిష్ఠించబడింది విగ్రహాలకి దాన్ని తింటే నువ్వు ఆ డార్క్ స్పిరిట్స్కి డోర్స్ ఓపెన్ చేసినట్లు అది ఖచ్చితంగా నీలోకి వస్తుంది అది ఈవినింగ్స్ ఖచ్చితంగా నిద్ర నైట్ లో అన్ని మీదకి అటాక్ చేస్తుంది ఖచ్చితంగా వాటికి నువ్వు డోర్స్ ఓపెన్ చేయకే మన ప్రభు ఖీన్తో మాట్లాడతాడు అది గడప వద్ద పొంచి దానికి నువ్వు అవకాశం ఇస్తే నిన్ను మింగేస్తుంది అంటాడు ఎట్టి పరిస్థితుల్లో మనం వాటికి అవకాశం ఇవ్వద్దు నిఖలైతలు పోతే దానికి తప్పేముంది బ్రదర్ తినడంలో అవి ప్రకృతి సహజం కానీ ఆత్మీయంగా మనం ఎంతో విగ్రహ రధానికి బానీ కదా చర్చ సిస్టమ్ ఈ లోకాన్ని ప్రేమించడము నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించడం నాకు పాత్రలు కారంటారు అత్తస్వార్థ పాదాధ్యాయంలో కాబట్టి ప్రభు కంటే ఎక్కువ దేని ప్రేమించినా అది విగ్రహార్ధన అది మనకు చర్చ సిస్టమ్ లాగా అనిపిస్తుంది ఈరోజు చాలా తక్కువ టైం ఇస్తుంది నాన్ మన రిమైనింగ్ ఫోకస్ అంతా వేరే వాటి మీద ఉంటుంది ప్రోగ్రామ్స్ మీద ఆర్గనైజేషన్స్ మీద స్ట్రక్చర్ మీద రూల్స్ రెగ్యులేషన్స్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు చర్చ సిస్టమ్ ఈరోజు పాస్టర్లకి పాస్టర్ ఫ్యామిలీస్ కి ప్రోగ్రామ్స్ కి ఆర్గనైజింగ్ కి ట్రిప్స్ కి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటున్నట్టు క్రైస్ట్ ఫోకస్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు ఏ చర్చ్లో కూడా నువ్వు టూ అవ్వండ్ హాఫ్ అవర్స్ వర్షిప్ లో ఎంతసేపు ఉంటుంది క్రైస్ట్ ఫోకస్ వచ్చి ట్రెడిషనల్ చర్చి సిస్టమ్ లో కాబట్టి నికోలస్ అనేవాడు ఒకప్పుడు అపోస్లతో పాటు సేవ చేసిన వాడు సంఘానికి సంబంధించిన అతను విగ్రహాలకు సంబంధించిన వాటికి సంబంధించి సమర్థింపు బోధన తీసుకొచ్చిన వాడు మనము ఈ ఎఫ్ఎస్సి సంఘం గురించి దీర్ఘంగా ధ్యానించినప్పుడు అపోస్ల కార్యము పంతొమ్మిదో అధ్యయము ముప్పై ఐదో వచనంలో ఈ సంఘం గురించి చెప్పబడింది లేక పట్టణం గురించి చెప్పబడింది స్పెషల్గా అదేందంటే ఆ ముప్పై పౌలు మీద ఆ వాళ్ళు కంప్లైంట్స్ చేస్తారు ఇతను వచ్చి మా పట్టణాన్ని మొత్తం గందరగోళం చేసిండు ఆయన కొత్త బోధతోనే అప్పుడు ఆ తీర్పు కూర్చుంటారు కొంతమంది పెద్ద అంతటా ఒక కరణం అనే ఒక వ్యక్తి అంటే ఆ ఆ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఆ టౌన్ క్లర్క్ అంటారు అంటే ఆ టౌన్ కి సంబంధించిన ఒక ఆఫీషియల్ అన్నట్టు టౌన్ క్లర్క్ మన భాషలో కరణం అంటారు అంతటా కరణము సముదాయించి ఎఫ్ఎస్ అరా పట్నము ఆర్తమి మహాదేవికి త్రిపతి యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నది అని తెలియని ఎవడు అని చెప్తున్నాడు కాబట్టి ఈ పట్టణం ఎఫ్ఎస్సి అనే పటనం దేనికి సంబంధించిందని చూస్తున్నాడు అక్కడ ఇంగ్లీష్ చాలా క్రియర్ ఉంది ఇక్కడ ఏముందంటే తెలుగులో లేదది ఎఫ్ఎస్సి ఆ యొక్క ఆర్తమీ దేవి లేక ఇంగ్లీష్లో డయానా అని ఉంది ఆ డయానా అనే ఆర్తమీ తెలుగులో చెప్పాలంటే ఆ దేవిని పూజించేడు ఆ పట్టణం దాని తర్వాత ఈ ఇంకొకటి ఉంది అక్కడ ఇంగ్లీష్లో కానీ తెలుగులోది ఎక్కడ ఉందంటే ద్విపద యొద్ధ నుండి పడిన మూర్తి ద్విపదీ అంటే మన పురాణ గాథలో హిందూ పురాణ గాథల ద్విపది అంటాం ఇంగ్లీష్ లో మటుకు జూపిటర్ అని ఉంది ద్విపది బార్య భార్య ఆర్తమీదేవి అయితే ఇక్కడ ద్విపదీ నుంచి పడిన మూర్తి కూడా ఒకటి ఉంది అంటే ఇక్కడ రెండు దేవతలను వీళ్ళు పూజించారు ఒకటేమో ఆర్తమీదేవిని రెండవది ఆ ద్విపదీ నుంచి జూపిటర్ నుంచి పడిన ఒక మూర్తి ఇంగ్లీష్లో ఏముంది అంటే ద ఇమేజ్ విచ్ ఫెల్ డౌన్ ఫ్రమ్ జూపిటర్ అని కాబట్టి మనకు తెలుసు ఇవన్నీ స్టార్స్ కి సంబంధించిందని ఆ జూపిటర్ నుంచి ఒక పీస్ పడిపోయింది ఆ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ నేను చూసిన యాక్చువల్గా అదేముందంటే జేమ్స్ట్రాంగ్స్ లో జూపిటర్ అంటే థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ దానికి ఆ యొక్క గ్రీక్ నేమ్ ఏముందంటే డియోఎటేస్ డియోపెటేస్ అని ఉంది డియోపెటేస్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ ఆఫ్ ట్వంటీ అండ్ ది ఆల్టర్నేట్ ఆఫ్ ఫోర్ 4098 दर्द फोर जीरो नई स्कै फालेन अकई फॉल दिशन चूस चूसोलैट स्कै फालेन अंटे पैन पड़ेन अर्थमूर्ति अच्छे विच फेल फ्रम जूपिटर अकई फॉलेट एग्जापल अच्छे डोन फ्रम जूपटर एरियोलैट अंत ना डिशनरी चंगीश डिशन आंग्लीरियोलैट अंत ఏ మెటిోరైట్ అని ఉంది ఆర్ఎస్టోన్ అని ఉంది మనకు తెలుసు మెటిరైట్స్ అంటే తెలుగులో ఏమంటారు అటు ఉల్కలు అంటారా పైనుంచి పడితే ఆకాశం నుంచి కొన్నిసార్లు ఫాలన్ స్టార్స్ అంటారు దాన్ని కొన్నిసార్లు అంటే ఆ యొక్క ఉల్కా అక్కడ నుంచి పడిన ఉల్కా అది అయితే ఆ రోజుల్లో పడిందేమో మళ్ళీ వాళ్ళు దాన్ని పైనుంచి పడింది కాబట్టి దాన్ని ఒక విగ్రహంలాగా పెట్టుకుని పూజించినట్టున్నారు వాళ్ళు ఉంది ఫోర్ జీరో నైన్ ఎయిట్ లో అయితే ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మేము ఒక టూ ఇయర్స్ నుంచి చూసినాం వాక్యాలలో మొదటి మూడు వర్షాలలో ఉంది అదేందంటే ఐదవ దూత బూర ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రంను చూచి కాబట్టి ఈ ఇమేజ్ సైతానికి సాధిశమని చాలా క్లియర్ గా ఉంది మూడవ వచన మొదటి వర్షంలో ఈ నక్షత్రము పైనుంచి రాలడం అనేది అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడను కాబట్టి ఇది సింగిల్ నక్షత్రం నక్షత్రములు అని లేదు ఇది ఒక నక్షత్రం కాబట్టి పైనుంచి రాలిన నక్షత్రం ఎక్కడ రాలింది అంటే భూమి మీద అయితే ఈ నక్షత్రము నక్షత్రం సంబంధించిన నేను జయం చూపిస్తాను మరోసారి మీకు మరి ఒక నక్షత్రంను రాలిన న ఒక నక్షత్రం చూచి అగాధం యొక్క తాళపుచ్చేవి అతనికి ఇయ్యబడను కాబట్టి చూడండి ఈ విషయం అర్థం చేసుకోవాలా వాడికి అధికారం ఇచ్చిండ్రన్నది ఈ నక్షత్రము సైతానికి సాదృశ్యం సైతానే కాబట్టి వాడికి తాలపు చెవి ఇవ్వబడింది దేనికి సంబంధించింది అగాధం అగాధం అంటే మీకు తెలుసు నరకమ్మణి అయితే అంతడు అగాధము తెరవగా కాబట్టి వాడికి తాళం ఇవ్వబడేను ఎవరిచ్చిండ్రు వానంతటా వాడు తీసుకోలేదు అది అది వాడికి ఇవ్వబడేను కాబట్టి ఇక్కడ మనం అర్థం తీసుకోవాలా అన్సీన్ హ్యాండ్ వీడికి చెయ్యి తాలపు చెవి ఎవరిచ్చారు సైతానికి మనం మొదటి నుంచి చూస్తుంది ఏంటంటే దేవుని ప్రణాళికలో వీడు కూడా ఒక పాత్రలాగా వాడబడుతున్న నేను పేదరాసిన పత్రిక కూడా చూపించిన గణహీనమైన ఘటములు ఘనత వహించిన ఘటములు దుష్టుడు దేవుని ప్రణాళికలో గణహీనతకు సంబంధించిన వాడు కానీ దేవుని ప్రణాళికను కొనసాగించాలంటే వీడు కూడా పనిచేయాల్సి వస్తుంది అదే చూస్తాం మనము ఆహం రామోద్లాద్ మీదకి పోయి యుద్దం చేసి ఊడిపోలాగున ఎవరు వాడు చనిపోలాగున ఎవడు వాడిని ప్రేరేపిస్తారంటే సైతాన్ని నన్ను నేను పోతా అంటాడు అప్పుడు దేవుడు అంటాడు పో సైతాన్ని నీకు అధికారం ఇచ్చిన విజయం పొందుతో అంటాడు కాబట్టి దేవుని ఆగే లేకుండా సైతాన్ని ఏం చేయలేడనేది కూడా అక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కూడా అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇవ్వడను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ పొగ ఆగాధంలో నుండి లేచను కాబట్టి ప్రకృతి సహజంగా చూస్తే ఆ ఉల్క అక్కడి నుంచి పడితే అది భూమి ఎంత లోతు కొన్ని కిలోమీటర్స్ లోతు పోయి పడిపోతుంది అది తొవ్వేసుకొని పోతుంది అంత పవర్ దానికి అక్కడి నుంచి పడితే ఇవన్నీ ఫిజికల్ ఇయర్ లో మనం అనుకుంటాం గానీ వాళ్ళకి తెలియదు ఆ రోజు పడిపోయింది అంటే ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీ ఇది ఏరియో లైట్కి సంబంధించింది లేక ఆ మెటీరియల్ లైట్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు చూడండి కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచాను ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని చీకటి కమ్మేను కాబట్టి ఇవి ప్రకృతి సహజంగా చూడనే చూడానికి ఎందుకంటే సూర్యుడు అంటే ఒక మతపరమైన గుంపు చీకటి అంటే ఇంకొక మతపరమైన గుంపు ఇవి ఇవి కమ్ ఈ పొగ అవి ఆ కమ్మబడుతున్నాయంటూ మనం దాని తర్వాత చూడండి మూడవ వర్షంలో ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను కాబట్టి ఇప్పుడు బాగా అర్థం తీసుకెళ్ళి ఈ మిడతలు అగాధంలో నుంచి ఆ మంటల నుంచి ఎట్లొస్తాయి ఇవి ప్రకృతి సహజమైనవి కావు అన్నట్టే కదా అక్కడ అగాధంలో మంట ఉంది పొగ ఉంది అందులోంచి బయటకు ఇవి మిడతలు భూమి మీద ఉంటాయి మిడతలు భూమి అగాధంలో ఎట్లుంటాయి మిడతలు ఇవి ప్రకృతి సహజమైన మిడతలు కావు ఆత్మీయమైన మిడతలు అయితే ఇవి ఎట్లున్నాయో అక్కడ ఉన్నాయి మూడవ వచ్చిన నాలుగవ వర్షణం తర్వాత నేను అంత డీటెయిల్ గా వెళ్ళాను ఈ రోజు గానీ ఆ రోజు ఒక రోజు మనం వీటిని తప్పగా చూస్తాం తొమ్మిదో అధ్యాయం డీటెయిల్ గా భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడను కాబట్టి ఈ మిడతలు ఏమంటే తేళ్ళని చెప్తుంది వాక్యం అంటే సైతాను అధికారంలో ఉన్న వాణి అనుచరులు ఈ తేళ్లు ఈ మిడతలు కాబట్టి నిజమైన మిడతలు కానే ఇవి నిజమైన తేళ్లు కానే కావు ఇది గమనించింది ఏంటంటే వీటిని చదివినప్పుడు ఒక రోజు లాస్ట్ ఇయర్ అనుకుంటా లాంగ్ కొన్ని ఒక టెన్ ట్వంటీ అవర్ ఆఫ్ రికార్డింగ్స్ చేసిన వీటి మీద ఆ పొగలలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు బలం వాటికి బలం ఇవ్వబడను దాని తర్వాత నేను ఇప్పుడు అంత గాని మీరు చూడండి ఫోర్త్ వాస్ నుంచి చూస్తే వీటి తలాలు ఎట్లున్నాయి సింహంల వాటి తలాలు ఉంటాయి వీటి పండ్లు సింహంల కూరల వంటి కూరలున్నాయి వాటికి ఎందుకు అంత డీటెయిల్ గా డిస్క్రైబ్ చేసిందంటే మనకు తెలుసు సింహము అన్నప్పుడు కొదం మన ప్రవేమో కొదమసింహం సైతాన్ ఏమో గర్జించి సింహం కాబట్టి వాటి తలలు సింహం తలల వల్ల అంటే అవి సైతాను అనుచరులకు సాదృశ్యం సర్పములకు సాదృశ్యం వాటి పండ్లు కూరలు సింహపు కూరల వంటివి అన్నప్పుడు ఆ కూరలు పండ్లు కాటు వేసేది కరిసేడి కాబట్టి తేళ్లకు సాదృశ్యం కాబట్టి ఇవి సింహము ఆ సర్పపు ఆధీనంలో ఉన్న ఆ తేళ్ల రెండో గుంపు మొదటి రెండు గుంపులు ఈ మొదటి రెండు గుంపులకి లీడరు సైతాన్ అని చాలా క్లియర్ గా ఉంది అందుకే వాళ్ళ గుణగణాలు వాళ్ళ చేష్టాలు చేయి అవి మనం సహించలేము హెచ్చేసి మనం వీటిని సహించలేం అందుకని ఏషా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో అసంలో వీరి జీవితాల గురించి క్లియర్ గా చెప్పబడతాయి భక్తిహీనత వలె అగ్నివలయం మండుచున్నది భక్తిహీనత అగ్నివలయం మండుచున్నది అది గచ్చ పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొన పైకి ఎగుయును యశాయ భక్తుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చూసిండే దర్శనం ప్రకటన గ్రంథాలు జరగబోయే దర్శనం తొమ్మిదవ వచనం ఆశ్చర్యం ఏంటంటే యశాయ గ్రంథం కూడా తొమ్మిదో అధ్యాయమే ప్రకటన గ్రంథం కూడా తొమ్మిదో అధ్యాయమే ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి చదువుతా ఉంటాయి ఇవి కో ఇన్సిడెన్సెస్ కానే జస్ట్ మన ఐస్ కి తడుతా ఉంటాయి అంతే కాబట్టి ఈ గచ్చపొదలు బలరక్క చెట్లు ఇవి రెండు గుంపులు అన్నట్టు దాని తర్వాత ఈ నక్షత్రం గురించి మనం చూస్తున్నాం ఇప్పుడు పయనించి పడిన నక్షత్రం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం మీరు మీ దేవత మెలేకు గుడారంను మీరు పెట్టుకున్న విగ్రహం పీఠమును మీరు మోసుకుని వచ్చి తిరుగదా ఆమోస్ అంటున్నాడు ఇసల్పల్లి ఎట్లా జీవించారు గతంలో అదే స్టీఫన్ కూడా క్రైస్తవ జీవితం ఉంటుందని సేమ్ అపోస్ల కార్యంలో చూపిస్తారు మనకు అది ఇంగ్లీష్ చదువుతాచు But యూ have borne the tabernacle of your మొలాక్ and కియూమ్ uh, your images. ఇందాక చూసిన మూర్తి ద్రౌపది మూర్తి ఇమేజ్ అంటే మూర్తి మొలాక్ అండ్ కియూమ్ యువర్ ఇమేజ్ ద స్టార్ ఆఫ్ యువర్ గాడ్ విచ్ ఈ మేడ్ టు యువర్ సెల్ఫ్ కాబట్టి ఇసల్పదులు ఈ మొలాక్ దేవతను కియూమ్ యొక్క మూర్తి దాని తర్వాత నక్షత్రం స్టార్ ఆఫ్ యువర్ గాడ్ నక్షత్రం అనే దేవతని వాళ్ళు పూజించి ఇసల్ఫలు పూజించడానికి ఆమోసు హెచ్చరిస్తున్నాడు అయితే ఇంక తెలుగులో లేద పదం కియూమ్ అనేది లేదు మీరు పెట్టుకున్న విగ్రహంలో పీఠం అని ఉంది అంతే అయితే అపోస్ల కార్యంలో సెఫెను హతసాక్షులలో మొదటివాడు కదా మన ప్రభు తర్వాత ఏడవ అధ్యాయము ముప్పై మూడవ చెప్తున్నాడు మొదటి హతసాక్షి నోటి నుంచి వచ్చిన వాక్యం ఇది మీరు పూజించినకు చేసుకున్న ప్రతిమలైన మెలేకు గురారామును ఇప్పుడు చెప్తుండయిన ఆ దేవతల పేర్లు ఆ రోజుకి బయలుపరచబడలేదు ఆమోసు ఆమోసు కియూన్ దేవత అంటున్నాడు కాని స్టెఫెన్ దగ్గరికి చూడండి మలేకు గుడారమ్ను రోంఫాను దేవత యొక్క నక్షత్రంను మోసుకుని పోతుంది స్టెఫెన్ నుంచి వస్తుంది వాక్యం రోంఫాన దేవత మొలాకు దేవత కియూను దేవత కొత్త నిబంధన కష్టపడికి రోంఫా దేవత అయిపోయింది అది ఈ దేవతల నక్షత్రంలను మీరు మోసుకపోయారంట ఈరోజు కూడా ఇస్వాల్ పదులు వాళ్ళ ఏమంటాం దాన్ని జెండా పైన ఆ నక్షత్రం ఉంటుంది వారి దేవత నక్షత్రం వాళ్ళు ఏమనుకుంటారు అంటే అది డేవిడ్ స్టార్ ఆఫ్ డేవిడ్ అనుకుంటారు కానీ అది డేవిడ్ స్టార్ గానే కాదు డేవిడ్ ఎప్పుడు స్టార్ పెట్టుకుంటే ఎక్కడ చూడము మనం బైబిల్లో ఇది ఇస్వాల్ తర్వాత చేసుకున్నారు ఇది కాబట్టి వారి దేశం మీద స్టార్ ఉంటుంది అన్నట్టు ఆ స్టార్ పేరే రోంఫా వాళ్ళు మోసుకుంటున్నారు మనం ఈరోజు కూడా చూస్తాం క్రైస్తవ జీవితాలు కూడా స్టార్స్ ఉంటాయి కదా ఇంటి మీద మోస్తా స్టార్స్ ఒక పండగ వచ్చినప్పుడు ఇవన్నీ ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుంటేనే వాటి సత్యం మనకు బయలుపరచబడుతుంది అయితే పౌల్ మన స్తీఫేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసింది ఎందుకంటే మీరు ఈ రీతిగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు పూజించటకు చేసుకున్న ప్రతిమలైన మెలకు గుడారమును రోంఫాయిన దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతి గనుక్క ఇక్కడ అర్థమవుతుంది ఏం జరగబోతుంది అన్నాడు గనుక బబులోను అవతలికి మిమ్మను కొనిపోయేదను ఆయన చనిపోకముందు చెప్పిన వాక్యం ఇది ప్రవచనమిది ఇశాల్పదులు అట్లా చేస్తే వాళ్ళని తీసుకోపోయింది దేవుడు శ్రమ వాళ్ళ నాక బానిసల్లాగా ఇది న్యూ టెస్ట్మెంట్లో చెప్పబడుతుంది ఏమని బబులోను అవలికి మిమ్మును కొనిపోయేదను అది గతం గదా ఇసాల్పదులు కొనిపోయిన గతం అది కానీ ఇక్కడ ఏమంటుండో మిమ్మల్ని కొనిపోయేదని అంటే ప్రజెంట్ ఇప్పుడు జరగబోతుంది ఇది సెకండ్ టైం జరగబోతుంది అన్నట్టు బబులోనికి కొనిపోబడడం ప్రకృతి సహజంగా ఒకప్పుడు జరిగింది శాల్పల్లికి ఇప్పుడు అపోస్ల కార్యము స్టెఫెన్ ప్రవచనము మీరు కొనిపోబడుతున్నారు ఇప్పుడు త్వరలో బట్ ఈరోజు ఇటువంటి విగ్రహారాధనలో ఉన్న మతపరమైన జీవితము అంతా బబులోనికి కొనిపోబడుతుంది ఎండ్ టైమ్స్ చర్చ్ అంతా బబులోనియన్ సిస్టమ్ కి జగ్రంథంలో చాలా డీటెయిల్ గా మనం చూసినాం ఎట్లా జరుగుతుంది అడిగింది శంకుబుడి కొంగ అనే బోధ గురించి మనం ధ్యానించినాం అక్కడ అవి ఏం చేస్తాయి స్త్రీలు ఆ కొంగలు స్త్రీలలా కనిపిస్తూ ఉంటాయి వాటికి రెక్కలుంటాయి రెండు కొంగలు ఎగురుకుంటా మూడవ ఒక బుట్టలో ఒక స్త్రీని గుచ్చబెట్టుకుని అవి మోసుకొని పోతా ఉంటాయి ఆ దర్శనంలో ఇవన్నీ ఎక్కడ తీసుకుపోతున్నారు అనేసి ప్రవక్త అడిగితే వీటన్నిటిని ఈ రెండు కొంగలు ఆ బుట్టలో కూర్చున్న ఆ స్త్రీని ఆ యొక్క షీనారు ప్రాంతంలో తీసుకుపోయి దానికి ఒక స్థావరాన్ని ఏర్పరుస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నాడు దూత జకరేక అర్థం కాలేదు అయితే అది నాకు అర్థం కావడానికి టూ మంత్స్ పట్టింది ఎందుకంటే ఆ దర్శనము ఎక్కడ లేదు ఎక్కడ కామెంటరీస్ లేదు ఇంటర్నెట్ అంతా వెతికినా ఎక్కడ దొరకలేదు యూట్యూబ్ వెతికినా ఎక్కడ దొరకలేదు ఏ పాస్టర్ ఎవరు చెప్పలే ఆ వాక్యం టూ మంత్స్ పట్టింది నాకు దాన్ని అర్థం చేసుకుని నీకు అనగానే అప్పు నా మనసు వెలిగింది నా మైండ్ షీనారు అన్నప్పుడు బబులోనికి కాపిటల్ కదా నిమ్మరోజు అక్కడ స్థవరాన్ని ఏర్పరచుకున్నాడు ఏదా కోపురం కట్టించడానికి షీనారు ప్రాంతం అప్పు నాకు అర్థమైంది ఈ ఇద్దరు అంటే ఈ మూడు గుంపులు కదా ఎప్పుడైనా గాని మొదటి రెండు గుంపులు అన్యాయం అక్రమం చేసేది మూడో గుంపు నీతిమంతుల గుంపు అది బుట్టల పడింది ఈ రోజు చర్చ్ సిస్టమ్ చిక్కబడింది వాటిని మోసుకొని షీనారు ప్రాంతాన్ని తీసుకుపోయి దానికి ఒక స్థావరం ఏర్పరుస్తున్నారు అక్కడ దర్శనంలో అంటే ఏంటంటే వీళ్ళు తిరిగి బబులోని గడుతున్నారు నేను ఎందుకు ఆశ్చర్యం నాకు నిన్న మార్నింగ్ తెల్లవారులేసి నేను బైబుల్ ఇట్లా లాటరీ సిస్టంగా నేను చదవాను కానీ ఎందుకు ఇట్లా జస్ట్ అట్లా సడన్లీ ఓపెన్ చేస్తే నాకు చేసే మన ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం తగిలింది అదంతా బబులోనికి సంబంధించింది ఏరీతిగా మీరు బబ్బులోనికి చెర కొనిపోబోతున్నారు అనేది అక్కడ రాయబడింది ఇవన్నీ ఆశ్చర్యంగా కనెక్ట్ అయిపోతున్నాయి నాకు ఎండ్ టైమ్ చర్చి సిస్టమ్ బబ్బులోనికి కొనిపోబడుతుంది అని స్టిఫెన్ ప్రవచనము నెరవేరుతుంది మన కాలంలో తర్వాత నేను లాస్ట్ బిఫోర్ లాస్ట్ వీక్ కూడా ఈ స్టార్ సంబంధించిన బోధలో స్టార్ అన్నప్పుడు జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ లో సెవెన్ లో యాస్ట్రాన్ స్టార్ అన్నప్పుడు యాస్ట్రాన్ కాబట్టి యాస్టర్ యాస్తర్ అనే పదము స్టార్ నుంచి వస్తుంది యాస్టరు హెస్తేరు హెస్తర్ కూడా స్టార్ నుంచి వస్తుంది హెస్తేరు ఇస్తారు దేవత మీకు తెలుసు గతంలో వాళ్ళు స్వల్ప పూజించారు ఇస్తారు దేవత ఇస్తారు దేవత కూడా స్టార్ నుంచే వస్తుంది దాని తర్వాత ఈస్టర్ ఈస్టర్ అనే పండుగ కూడా స్టార్ నుంచే వస్తుంది కాబట్టి ప్రతిదీ స్టార్ నుంచే వచ్చినాయి అనేది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి దాని తర్వాత జేమ్స్ నంబర్ సెవెన్ నైన్టీ టూ న్యూటర్ ఫ్రం సెవెన్ ప్రాపర్లీ ఏ కాన్స్టలేషన్ అయితే కాన్స్టలేషన్ అంటే కూటమి నక్షత్రం కూటమి పుట్ ఫర్ అ సింగిల్ స్టార్ అంటే ఈ కూటమి అంతా ఒకటే స్టార్ అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి స్టార్ అన్నప్పుడు పోయిన వారం మనం ఆక్టోరస్ లేక స్వాతి అనే నక్షత్రం సంబంధించి అటుపోయిన వారం కూడా ఈ స్వాతి అనే నక్షత్రము యాక్చువల్ గా అయితే అది కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ అంటే కూటమి రకరకాల నక్షత్రం కూటమి కానీ ఈ మధ్యనే అది నిన్న నిన్న మార్నింగ్ అర్థమైంది అది డిక్షనరీలో చూస్తే స్ట్రాలజీ ఆస్ట్రానమీ లిటరేచర్ లో చూస్తే ఈ ఒకప్పుడు ఇది కూటమి ఆక్టోరస్ లేక స్వాతి అనేది ఒకప్పుడు నక్షత్రాల కూటమి కానీ ఈరోజు దాన్ని ఒకటే నక్షత్రంతో పోలుస్తున్నారు వాళ్ళు ఇవి ఆశ్చర్యమన్నట్టు యాక్చువల్గా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఒకప్పుడు అది నక్షత్రాల కూటమి కానీ ఈ రోజు అది ఒక నక్షత్రంగా తయారైందన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడికి కొంచెము ఒక క్లూతో నేను వాక్యం ఈరోజు ఆపేసి వచ్చే వారం చూపిస్తా నేను ఇక రెండవ సంఘానికి సంబంధించింది ఎఫ్ఎ సంఘం గురించి మరో కొన్ని రెండు మూడు పాయింట్ చూపించేసి క్లోజ్ చేస్తా మొదటి కొను రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాను కరెక్ట్ మొదటి కొను రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ అసంలో మన ప్రవైన క్రీస్తు చేసినందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయంతో నేను దిన దినము అని చెప్పుదును కాబట్టి పౌలు ఈసారి మాట్లాడుతున్నాడు ఇంతకుముందు స్టిఫెన్ మాట్లాడి ఎఫ్ఎస్సి సంఘం గురించి ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ముప్పై రెండు ప్రశ్నలు రీతిగా నేను ఎఫ్ఎస్సి మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఎస్సి సంఘంలో మృగాలున్నాయి మృగం అంటే ఇంగ్లీష్లో బీస్ట్ బీస్ట్ కింగ్డమ్స్ సెవెన్ హెడ్స్ ఆఫ్ ద బీస్ట్ ఫోర్ బీస్ట్ ఇవన్నీ మనకు తెలుసు ప్రకటన గ్రంథంలో బీస్ట్ అంటే మృగం అన్ అంటే బహు కఠినది అన్నట్టు కాబట్టి మృగం అంటే జబర్దస్తి చేసేదాన్ని మృగం ఈ లోకంలో ఏది జబర్దస్తి చేసి పరిపాలించినా దాన్ని మృగం ఉదాహరణంగా గవర్నమెంట్ చూడండి అది ఒక మృగంతో పోల్చబడుతుంది అది ఎప్పుడు మనుషుల మీద భారం పెడతా ఉంటది సమయల్ గ్రంథంలో సమయల్ తన దేవుడు మాట్లాడిన విషయం వాళ్ళకి రాజు కాలి కదా వాళ్ళకి ఇచ్చే రాజు కాని రాజు వల్ల వచ్చే అనర్ధాలు కూడా చెప్పు వాడు ఎంత కఠినంగా మిమ్మల్ని పరిపాలిస్తాడు వాడు మీకు ఎంత భారంగా ఉంటాడు మీ యవనశ్రీలను ఎట్లా వాడుకుంటాడు యుద్ధంలో మీ యవన స్త్రీలను ఎట్లా వాడు పని వాడి నగరులలో వాడు మీ ఆస్తులను ఎట్లా తీసుకుంటాడు మీ రాబడిలో పన్ను ఎట్లా తీసుకుంటాడు టెన్ టు థర్టీ తీసుకుంటాడు ఇవన్నీ అక్కడ చూపిస్తాడు దేవుడు సమీర్తో మాట్లాడినప్పుడు సమీర్ బాగా ఏడుస్తాడు ప్రవ్వాళ్ళు నిన్ను తిరుని తిరుణీకరిస్తున్నారు అంటే నన్నే కదా తురునీకరిస్తుంది నువ్వెందుకు ఏడుస్తున్నావు వాళ్ళు నన్ను రాజుగా వద్దనేసి ఇంకొకరినో రాజుగా అనుకుంటున్నారు మనిషిని రాజుగా అనుకుంటున్నారు మనిషిని రాజుగా అనుకుంటే వాళ్ళకొచ్చే బలినతలు అన్ని ముందు చెప్పు ఆయన గాని వాళ్ళకి రాజు అన్నప్పుడు ఈ స్టా దేశం మీద మొట్టమొదటి రాజు వచ్చిండు రాజానుబాహుడు గదా సౌలు బెన్యామీని గోత్రం సంపూర్ణంగా విఫలమైపోతాడు ఆయన మిషన్లో కాని ఇక్కడ ఇంకొక బెన్యామీ గోత్రీకుడు సౌలు పౌలుగా మార్చబడ్డ గురించి మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన ఏమంటు మనుషురీతిగా నేను ఎఫ్ఎస్ లో మృగములతో నాకు లాభం ఏమి నాకు ఇది చాలా ఇష్టమైన వాక్యం ఎందుకంటే నీ సేవా జీవితంలో నువ్వు మృగములతో పోరాడద్దు నీకు లాభం లేదు మొదటి రెండు గుంపులతో నేను ఎప్పుడు పోరాడాను నాకు తెలుసు కూడా హలో బ్రదర్ ప్రెజలాడ్ బ్రదర్ అనే జారుకుంటా నేను వాళ్ళతో పాటు నేను ఎందుకంటే నేను వాళ్ళ మీద తీర్పు తీరుస్తలేను ముద్ర వేస్తలేను కాని వాళ్ళ గుణగణాలను బట్టి నాకు తెలుసు వాళ్ళు మొదటి రెండు గుంపులని పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు వారి పెదములు స్తిస్తే గాని వారి హృదయములు బహుదూరంగా ఉన్నాయి ప్రభుకి నీకు తెలిసే అది ఎందుకంటే నీకు చూపిస్తాడు దేవుడు నువ్వు ఆ నాలుగో గుంపుల ఉంటే గానీ ఇవి నువ్వు ఎప్పటికీ చూడలేవు ఈ వాక్యాలు ఎప్పటికర్థం కాబట్టి మన కృతజ్ఞత భావంతో ప్రభు ఆ నాలుగో గుంపులు నన్ను పెట్టుకునేందుకు నీకెంతో వదనాలనైనా కాని నేను దాంతో సంతోషపడతలేను ప్రవ్వ నాకు ప్రసవేదన కలుగుతుంది ఆ గుంపుని ఎట్లా నా గుల్గో గుంపులకు తీసుకొని రావాలని ఇది కేవలం మీ వల్లనే సాధ్యం కానీ నేను ఒక సాధనం ఘన ఘనమైన సాధనంగా నీ చేతిలో వడబడిలాగిన నేను ఎట్లా ప్రయాసపడి ప్రభా ఈ మృగములతో నేను పోరాడితే నాకు లాభం లేదు ప్రభు కాబట్టి ఈ ప్రకృతి సజ్జమైన వాటికి సంబంధించిన వాటికి నేను ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆ మతపరమైన కాంగ్రిగేషన్ ఏరీతిగా ఆ పరిస్థితుల గుంపులోకి లాక్కొని రావాలను దాని కొరకు నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభు అన్న ప్రార్థన మనకు అవసరం నేను వాక్యాన్ని ముగిస్తాను కండ్లు మూసుకుంటే పరశుద్ధుల వరు తండ్రి మీకు వదనాలనైనా ఎఫ్ఎస్ఎస్ సంఘం ఏ రీతిగా పడిపోయిందో మీరు చూపించినారు తండ్రి అది మిమ్మల్ని విడిచిపెట్టింది మొదటి ప్రేమను అది దాని స్థితి నుంచి కింద పడిపోయింది అంటే పోగొట్టుకుంది దాని దీపస్తంభాన్ని పోగొట్టుకుంది ప్రభా అది మీరు మాకు చూపిస్తున్నారు అయినా కాబట్టి వాటి మీరు ఉండొద్దు అని చెప్తారైనా నికుల బోధన మీరు అసహించుకుంటారని చూపించింది ఆ సంఘం కూడా అసహించుకుంది మేము కూడా అసహించుకుంటున్నాం ప్రభావ కానీ పాతవి గత సమస్తం కృతమైన ప్రభా ఈరోజు విగ్రహార్ధన ఆత్మీయ దిశగా ఎదిగిపోయింది ప్రభా హృదయాలలో ప్రభావ మీకంటే ఎక్కువ విలువ వేరే వాటికి ఇస్తున్నారు నాయన మతపరమైన జీవితంలో నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నాకు మీరు పాత్రలు కారు ఎందుకంటే అది విగ్రహార్ధన అన్నారు మీకు రావాల్సిన మహిమని వేరే వాటికి ఇస్తున్నాం ప్రభావ మేం ఎవరిని కూడా ప్రకృతి సహజంగా చూడం అందరినీ ఆత్మీయంగానే ఎరుగుతామన్నారు పావుల భక్తులని ఆయన ప్రతి మనిషిని ఆత్మీయంగానే ఎరుగుతామన్నారు నాయన కాబట్టి మేము కూడా ప్రతిదీ ఆత్మీయ స్థితిలో ఎదురు రాగానే సాగపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆత్మీయ స్థితిలో చూచిలాగానే ప్రయాసపడుతున్నాం అటువంటి ప్రయాసానికి తగిన ప్రతిఫలం దయచేసి వింటున్న వారి అందరిని ఆశ్రయించి ఓ ప్రవ్వా ఈ వాక్యాలను సత్యాన్ని గ్రహించి జాగ్రత్తగా ఎక్కడ లేని స్థితిలో మీరు మాకు అనుగ్రహిస్తున్నారైనా ఇది కేవలం యహో వాళ్ళనే నేను నమ్ముతున్నాను తండ్రి వీటిని గ్రహించాలా అనేకలకు ప్రకటించాలా ప్రవ్వా అనేకమైన పనులతో అలసిపోకుండా ప్రభావ మరీ మీ దగ్గరకు వచ్చి కాళ్ల చెంతకు వచ్చి కూర్చొని నేర్చుకోవాలా ఉత్తమమైనది అదే అన్నారు ప్రభు మార్తా మార్తా రెండుసార్లు హెచ్చరించినారు మొదటి గుంపులని ఆ మొదటి రెండు గుంపులు మారతా మారతా నువ్వు అనేకమైన పనులతో అలసిపోతున్నావు కానీ నీ నీకు కావాల్సింది ఉత్తమమైంది మర్యా మర్యాద వచ్చి కూర్చోవు నాకు నీ భోజనం అవసరం లేదు నీ బ్రేక్ఫాస్ట్ నాకు అవసరం లేదు నువ్వు ఏం లంచ్ ప్రిపేర్ చేస్తావు నాకు అవసరం లేదు నా నా నా నాకు అన్నపానంలో కూడినది కాదు నా రాజ్యం కాబట్టి మార్ మర్యలాగా వచ్చి కూర్చొని నా కాళ్ళ దగ్గర వచ్చి నేర్చుకోమన్నారు కాబట్టి ప్రవ్వ మేము ఆ రీతిగా తయారని సహాయపడండి ప్రవ్వ అనేక పనులతో అలసిపోకుండా ప్రవ్వ ఈ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలా ఈ లోకంలో ప్రవ్వ ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని పోషించిన వాక్యం ఉంది అది నెరవేర్చుకోవాలా విశ్వాసంలో కాపాడుకోవాలా మా యొక్క సాక్ష్యాన్ని కానీ ప్రవ్వా అన్నిటికంటే మించింది ఈ ఆత్మీయమైన ప్రపంచం ఆత్మీయమైన జ్ఞానం ఇందులో కూడా మేము అభివృద్ధి పొందాలా ప్రవ్వ మా ఈ ప్రవేశ అర్థం చేసుకోవాలా అనేట్ల అటువంటి ప్రభునందు ఆనందించమని చెప్పినారు కాబట్టి ఇదే ఆనందం ప్రభు మీరే వాక్యం మీ వాక్యంలోనే ఆనందం ఉంది ఇంకెక్కడలే వాటి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించనున్నారు కాబట్టి మీ వాక్యంలోని ఆనందాన్ని మాకు అనుగ్రహించి నడిపించి ప్రదర్శన అందరి అద్భుతాలు చేకూర్చండి ఆర్థికంగా మెరుగుపరచండి ధైర్యంగా మీ సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారు మీ రాఖవారి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఏ శ్రీ కృష్ణాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ స్వత్రం ప్రభా పరిశుధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణుడా మహోనతుడ దేవ మహిమ స్వరూపిక తండ్రి పరిశుధుడా నీకే స్థుతులు స్తోత్రం అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో వాళ్ళందరూ కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నయన నా దేవా సమయం ప్రభావ మీరు మాకు సహాయకులు నడిపించిన వాకింగ్ ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అనేక మంది విషయాలు మీరు మాకు బయలుపరిచిన స్పిరిచువల్ ప్రపంచంలో ఏ రీతిగా మేము జీవించాలా ఏ రీతిగా మేము అడుగు పెట్టాలనే విషయాలు ఆత్మీయమైన విషయాలు ఎన్నో విషయాలు మాకు ఈ రోజు ప్రభా మాతో మాట్లాడినారు ప్రభా దాన్ని బట్టి నీకు వణాలు ఇస్తూ ప్రభా నీకే కృతజ్ఞతలు అర్థించుకున్నాం ప్రభా నాదేవన్నా ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా జీవిస్తే మనుషులు ఏ రీతిగా తయారవుతాయనే విషయాల ప్రభావం మాకు మాట్లాడనారు ప్రభావ ఆయన మా తెలుపు మా ఏర్పాటు నిశ్చయం చేస్తా మరీ జాగ్రత్త పడి ప్రతి క్షణం మీ వాక్యానికి మేము తగినట్టు మేము జీవించాలా ఒక వాక్యాన్ని మేము మా జీతంలో అమలు పరుచుకోవాలా ప్రభా మరి విశేషంగా అనుభవపూర్వకంగా ప్రకటించాలా ప్రతి ఒక్క బిడలైనా సత్యంలోకి మేము నడిపించాలా ప్రభా నాదేవన్నా ప్రభాక ఆయన ఇసు ప్రభా ఒక మూడో గుంపుల నుంచి ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా నాలుగో గుంపులకు వచ్చేలాగానే మీరు సాయప్రమే ప్రాదిష్టమైన ఆ రీతిలో ప్రయాసంలో మా మీరే మాకు సహాయకులు నడిపించండి ఇసుప్రవ నా దేవనా ప్రభావ ఇక సమాప్తి చివరి అంచులు ఉంటున్న ప్రభావ పరిశుద్ధు తండ్రి ఈ యొక్క ప్రవేశం మేము జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆయన సాయప్రమే ప్రాదిష్టం అయినా గొప్ప దేవనాప్రవ ఐకమైన ఈ లోకా విషయాలు మేము ఎక్కువ ఆసక్తి చూపించకుండా ప్రభావ ఆయన మీతో మీ వాక్యంతో మేము మరి అలాగే ప్రభావ మీ పాదాల దగ్గరికి కూర్చొని ప్రభావ ఇక విషయాలు మేము నేర్చుకోవాలా ప్రభ నైనా ఇస్త ప్రభావ తన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ నా దేవ నా ప్రభా నీకు గొప్ప దేవ ఈ శ్రమల కాలంలో ఏ రీతిగా మేము ముందుకు సాగిపోవాలి ఏ రీతిగా జయించాలా నా ప్రభా ఏ రీతిగా ప్రభావ నీకు బిడెలంత మీరు నడిపించాలా మీరే మాకు మార్గం చూపించండి అలాంటి సేవకురకు మేము కనిపెట్టుకోవాలా మీరు మాకు బయలుపరిచిన ప్రభావ ఎక్కువ సమయం మేము ప్రార్థనలు మేము గడపాలా ఆయన వీటన్నిటి మేము ప్రభా దేవానికి వర్ణాలు ప్రభావ మీరే మాకు సహాయ కలిగి నడిపించమైన ఎన్ని పనులు చేసుకుంటున్నా కానీ ప్రభావ ఎంతగానో ప్రభావం ఉద్యోగ స్థలంలో ఉన్నా కానీ ప్రభా మీరు చెప్పిన పనిని మర్చిపోకుండా ప్రభావ అది సంపూర్ణగా ప్రభావ మా కాలం ముగించకపోతే కానీ సంపూర్ణంగా నెరవేర్చాల ప్రభావ ప్రభావ మీరు ఈ లోకంలోకి దిగి వచ్చినప్పుడు ప్రభావ అయినా మీకు మీకు మీరు ఒక పనిని మీరు సంపూర్ణంగా నిర్వర్తించిన ప్రభావ మరణమైనంతగా ప్రభావ అయినా చివరి వరకు ప్రభావం మీకు మీరు ప్రభావ రీతిగా అక్కడ సెలవు మరణం పొంది ప్రభావ మాకు విజయవాన్ని గరించిన రక్షణ అనుగరించిన ప్రభావ ప్రక్షణకు మీరు కారకుడిగా ఉన్నారు ప్రభాయన నీకు వందాలేసే ప్రభా దాన్ని బట్టి నీకు వందాలేసే మీరు మాకు పోత పని నేను ఆ కూడా మేము అంతవరకు ప్రభావం మీకు సహించాలా అంతవరకు ప్రభావం ఆ యొక్క పనిని సంపూర్ణంగా నిర్వర్తించాలా ప్రభావ నేను అలాంటి వారం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం అలాంటి అలాంటి పరిచర్ కోరిక మీకు సిద్ధపడలాగనా మీరే మాకు సహాయకులమని ప్రార్థిష్టం ఆయన గొప్పదేవా ఓ ప్రభావ మీ దగ్గర ఎక్కువ సమయం పెట్టాలా ప్రభావ కానీ ఎవరికైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్సే ప్రభావ టైం అయినా కానీ ఈ టైంలో ప్రభావం మీకు ప్రభు అధికంగా మీరే మాకు సహాయ ప్రాదిష్టమైన గొప్ప దేవ ఇంతవరకు మీరు మాకు సహాయకులు నటిస్తున్నారు ప్రభావ ఇక ముందుగా మీరు మా నటిస్తారు ప్రభావ మీరు మా మధ్య మీ ఆత్మ మా మధ్య సంచరిస్తుంది ప్రభావ మేము భయపడము ప్రభావం దేని విషయమే కానీ ధైర్యంగా ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటిస్తూ సువార్తనైనా గొప్ప దేవ ప్రతి ఒక్కటి ఓ ప్రభావ బలహీతలు షేధించుకొని ప్రభావ ఓ ప్రభాత్ని సమర్థించుకోకుండా కాంప్రమైజ్ కాకుండా ప్రభావాక్యాన్ని పట్టుకొని ముందుకు పోలాగిన సహాయపడండి ఓ ప్రభా జీతాన్ని త్రుణీకరించుకోవాలా ప్రభావ శరీరకరమైన జీవితాలు తృణీకరించుకోవాలా వాటి నుంచి మేము విడుదల పొందాలా ఆత్మసిద్దంగా ఉంది శరీరమే బలహీతం ఆ బలహీతను కొట్టివేళ్ళు ప్రభావ మీకు బలాన్ని మాకు ప్రాదిష్టమైన ఎన్నో బలంగీతలు ఉంటున్నాయి కదా ప్రభా బలహీతలు కొట్టివేళ్ళు ప్రభావ అయినా మీరే మాట్లాడండి ప్రభావ అయినా మీ కళల ద్వారా దర్శనాల మీరు మాత్రం మాట్లాడండి ఎలాంటి శివ కొరకు ఎలాంటి పరిచయం కొరకు మాక మీకు సంకల్పం మా ఇడలు ఉందో ప్రభా నెరవేర్చుకుని ప్రభావిత చూపించమని ప్రార్థిష్టమైన తగినట్టు మీరు జీవించి ముందుకు పోవాలని సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ నా ప్రభానికి వన్నాలేసి ప్రభావ వాతావరణం కూడా మీకు అర్థలు తీసుకోండి అయినా గొప్ప దేవానికి స్థోత్రమైన గొప్ప వైరస్ బాధ్యత గురించి ప్రార్థిష్టమైన ప్రతి బిడే మీరు తాకలే ప్రభావ స్వస్థపరచమని వైరస్ మీరు గర్దించండి నా తండ్రి నా దేవానికి స్థోత్రమైన వాళ్ళ జీతాలు ప్రభావ మీరు సమర్పించుకోలేగిన ప్రభావ ప్రతి రక్షణ ప్రణాళికలు నడిపించండి స్వస్థత పొందిన పత్తి ఒక బిడ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ స్వస్థత బండి ప్రభావ అయినా ఇస్తే ప్రభావ రక్షణ పోగొట్టుకుంటే ఏం లాభం ప్రవ ఓ ప్రభా స గ్రహించాలని సహాయపడండి ప్రవ రక్షణ ప్రణాళికలో ప్రవర్తికి బిడ ఉండాల ప్రభా ఓ డాక్టర్స్ నర్సు కూడా ప్రభావ అలాంటి పేషెంట్ కు ప్రభుత్వ వార్త ప్రకటించాలో భయపడదు ప్రభావ మీరే సహాయపడమని ప్రాధిష్టం అయినా గొప్పదేవా నాతో ఆర్థిక పరిస్థితి తిరిగి రెస్టోర్ చేయండి ప్రవ్వా ఆయన ఇస్తే ప్రభావ నా తండ్రికే వంద బబులోని ప్రవ బిని కాలు అంత గలిబిలిగి ఉంది ప్రభావ ఆయన వేసిన ప్రభావ మీరు మాకు ఈ లోపల మమ్మల్ని తీసుకొచ్చిన పని ఓ ప్రభా గలీలో మేము పడుకున్న ప్రవా ప్రతి క్షణం ప్రభావ మీరు చెప్పిన పని కోసమే మా మనసు మా తలంపులు అన్ని కేంద్రీకరించుకుని ప్రభావ ముందు పోలా సాయపడమంతదిష్టమైన నా ప్రభా దేవ మీరేమో సాయం చేయని ప్రభావం మా ప్రియులు ప్రభావ తను ఎంతో మంది ఉంటుండగా ప్రభు పది బిడ్డ నీ స్వస్థపచ్చిన నీకు అన్నాను దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను ప్రభావ ఇక్కడ చేయబడిన మీ సన్ని చే ప్రభావ దూతలు ఇచ్చి ప్రభావ అక్క పాత్ర తీసుకుని మీ సన్ని చేరిని ప్రభా మీరు స్వస్థతలు ఇచ్చినారు ప్రభా జవాబులు మాకు ఇచ్చినారు ప్రభా దాన్ని బట్టి నీకు సృష్టిస్తున్నాం నిన్నే గణపరిస్తున్నాం ప్రభావ నిన్నే మహిమపరుస్తున్నాం ప్రభావ సమస్త గ మహిమానికే సమర్పించుకుంటున్నాం ప్రభా నా దేవ నా ప్రభా నీకే వంద ప్రభావ ప్రతి బిడ ప్రభావ ఈ వింటున్న ప్రతి బిడలనైనా మీరు ఆశీర్వించమని ప్రధిష్టం వాళ్ళ కుటుంబాలలో ప్రభావ నూతన కార్యాలు మీరు జరిగించండి ఓ ప్రభా నా తల్లి ఆత్మీయ దశగా ప్రభావ ఇంకా అంచెలంచెలుగా ప్రభావ మీ వాక్యములు మీ జ్ఞానములు ఎదుగులాగానే మీరు సహాయపడండి బైబుల్ జ్ఞానం మేము పొందుకోవాలా ధాన్యాలు పొందుకున్నారు ప్రభావా దాని ప్రభావ జీవితం సార్ మేము పరిశీలిస్తే ప్రభావ అతను ప్రభా తన చిన్నదాన్ని సరించు కానీ ప్రభావ చివరి వరకు ప్రభావం రెండు రెండు రాజుల కాలంలో అతనున్నాడు ఓ ప్రభావ అయినా గానీ ప్రభావ ఆయన ఏ స్థితిలో ఉన్నాడు చివరికి అదే స్థితిలో ఉన్నాడు ప్రభావ ఆయన ఎన్ని ఇచ్చినా గానీ సరించుకున్న ప్రభా భయపడకుండా ప్రభావ సినిమా బోన్లు వేసినా గానీ ప్రభా ధైర్యంగా ప్రభు మీద సాక్ష్యం ఇచ్చిండు ప్రార్థనకు ఆటంకం ఎంతమంది చేసినా గాని ప్రభావ ఆయన శాస్త్రం బయలుదేరినా గాని ప్రభావ ప్రార్థన ఆయన మానలేదు ప్రభావ ఎన్ని తలంతో ఇచ్చిన ఎన్ని ఎన్ని శ్రమలు ఉన్నా గానీ ఆ దేశంలో ఎన్ని పనులు ఆ రాజు అప్పగింపున గానీ ప్రభావ ప్రార్థన మట్టు కానీ మర్చిపోలేదు ప్రభావ నైనా ఇస్తు ప్రభావాలంటే జీవితం మాకు కలిగించమని ప్రార్థిష్టం కానీ మేము ఎక్కువ సమయం మేము కేటాయిస్తున్నాం కానీ ప్రార్థన మేము గడపలేపోతున్నాం ప్రభా మమ్మల్ని క్షమించినయన మీకు కనికరం మాపై చూపించే జీవించలాగిన హత్తుకొని ప్రభావ ప్రార్థనలు మేము ఎక్కువ సమయం ఓ ప్రభావ్ లాంటి బిడల్లుగా మమ్మల్ని తయారు చేయ ప్రభావ ప్రతి ఆటంకాలను కొట్టివేళ్లి ప్రభావాయినా మా ఘన గురించి ముందుకు సాగిపోయి బిడలుగా మమ్మల్ని తయారు మేము ఎక్కడ కూడా మేము ఆగిపోవడానికి వీలేదు ప్రభావ మేము ఎక్కడ కూడా మేము పడిపోవడానికి వీలేదు ప్రభావ నైనా ఇస్తు మధ్యలో మీరున్నారు ప్రభా మీ మధ్యలో మేము ఉండాల ప్రభావ మేము అక్కడి నుంచి ఆ స్థితి నుంచి కోల్పోవద్దు ప్రభావ నైనా ఇస్తు ప్రభా మీరే మాకు సహాయపడండి అయినా మీరే మాకు సహాయ నడిపించే మా రక్షణ కొనసాగించుకోవాలా అంతవరకు అదాన్ని మేము కాపాడుకోవాలా ప్రభావ అనేకులు పోగొట్టుకుంటూనే వాక్యం చెప్తున్నారు ప్రగతి ధనంలో ప్రభావ మీ కలిగి దాన్ని గట్టిగా పట్టుకోమన్నారు ప్రభావ మేము దాన్ని గట్టిగా పట్టుకోదు ప్రభావ అనేకులు దాన్ని మీ చెంతకు నడిపించడానికి సహాయపడండి నా దేవ ప్రతి బిడెన్ ప్రతి కుటుంబాలను ప్రభావ ప్రదర్శన వాళ్ళ కుటుంబాలు మీరు ఆశీర్వించండి దీవించండి స్వస్థత అను గురించి కుటుంబంలో ప్రతి అవసరాలకు తీర్చండి వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ పని వాటి అంతట్లో మీరు ఘన విజయం అను ఆయన ప్రతి చోటు మీకు సాక్షిని పెట్టుకుని ఓ ప్రభావ ఈ మీటింగ్ అంతట్లో మీరు ప్రభు నడిపించండి అన్నాను ప్రభావ ఆయన ఇసు ప్రభావ నైనా ఈ వాక్య మా హృదయ మా బాసికములు లే ప్రభావ మా కల మీద పట్టుకోవాలా ప్రభావ కొంతకాలం పోతే ప్రభావ కూడా దొరకు ప్రభావ కానీ ఈ వాక్యం మా హృదయంలో మీరు రిజిస్టర్ చేసుకోవాలా మా హృదయంలో భద్రపరుచుకోవాలా జాగ్రత్తగా ప్రవ్వ అయినా ఇస్తూ ప్రభా దినం ప్రభా విషయాలు అనేక ప్రకటించాలా ఆత్మీయ దశలు అందరు మేము నడిపించాలా అందుకోసం ఈ లోకంలో మనం తీసుకొచ్చినారు ఒక యాత్ర తీసుకొచ్చినారు మా యాత్ర ఇంకా ముగించలేదు ప్రభావ ఆ యాత్ర మీరు ముగించుకొని తిరిగి సన్నిధికి రావాల దినం ప్రవ్వా అలాంటి ప్రయాసం ఓ ప్రభావ మేము ప్రయాసపడలాగా మీరే మాకు సహాయతలు కూడా నడిపించి మీకు నూతనమైన ఆత్మని అభిషేకించి ప్రతి చోట మీ కొడుకు మనందరినీ సాక్షులు పెట్టుకుని రాకూడదు మళ్ళందరినీ సిద్ధపరచుకోమని ఓ ప్రవ నా దేవానికి స్తోత్రమైన గొప్ప దేవ ఒక బ్రదర్ గురించి మీరు ప్రార్థిష్టమైన ఎంతో మంది ప్రభావం వైరస్ తో బాధ్యపడుతుండగా ప్రభుత్వం జ్ఞాపం చేసుకుని స్వస్థతని గురించి మనకు ప్రార్థ్యమైన వాళ్ళ కుటుంబాలు మీరు ఆశ్రదించమని ప్రార్థిష్టమైన నా ప్రభావ వైరస్ మీరు గర్ధించిన ప్రభావ ఆయన మీరు కనికరించని ప్రభావ కృపజీపించండి మీద పాపని క్షణించండి ప్రభావ మీ కటాక్షని కనికరించమైన గొప్ప దేవ మీ సమర్పించుకొని జీవించేలాగానే సహాయపడండి సమస్య వెళ్ళిపోకుండా ప్రభావ అనిచిపోకుండా ప్రభావ మీరు సహాపడుకున్న ప్రభావ బిడలి ధైర్యపరచండి బలపరచండి విశ్వాసం సన్నిధిలో పోతున్న ప్రభావ బిడలు విశ్వాసం స్థిరపచ్చండి బలపచ్చమని ప్రాదిష్టం ఆయన గొప్ప దేవనాథ అంది ఇది అక్క ఆత్మ యుద్ధం ఈస దీంట్లో పోరాడాలా జయించి నిలబడాలి ఈస మీరు మాకు శక్తిని గురించి ఒక పాత్ర సాధనం ప్రభావ మమ్మల్ని వాడుకో ప్రభావ మీకు ఘనమైన పాత్రగా ఆయన మీకొక వాడబడాల ప్రతి సంఘం సత్యశిష్టం అంత ప్రభావ సత్యంలోకి రావాలా ప్రభా ప్రతి కాంగ్రీగేషన్ మీకు సత్యాన్ని ప్రకటించాల గొప్ప సేవకులు ప్రతి సంఘం నుంచి బయటికి రావాలి పూర్వ ఉద్యోగం ప్రభా గొప్ప ఉద్యమం మేము చూడాల ప్రభావ అపుస్తుల కాలంలో చూసి ఒక ఉద్యమం మా కాలంలో మేము చూడలేకపోతున్నాం ప్రభావ మమ్మల్ని క్షీణించండి అలాంటి శివుకులు ప్రభావ అపుస్తులాగా జీవించే సేవకులు ఈ కాలంలో మీరు లేవనెత్తండి అనేక సంఘాల నుంచి అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి ప్రభావ గొప్ప గొప్ప లేవనెత్తండి ఓ ప్రభావ భూతాలక చేసిన ప్రభావ దేశమే కదిలించబడింది ప్రభా అపుస్తుల కాలంలో అలాంటి గంభీరమైన ఉద్యోగం సేవ మేం చేయాలా ప్రభావ నాయన మా ప్రభావ మా కాలంలో మేము చేయాలా అనేకులు ప్రతి బిడ చేయాలా ప్రతి సంఘం చేయాలా ప్రభావ అలా నాయన అలాంటి బిడలుగా మమ్మీని వాడుకోమని ప్రాణ అలాంటి సేవకులకు మీరు సిద్ధపడాలి ప్రభావ వాళ్ళు మరణమగినంతగా సమానుభవించినారు దీనికి కూడా భయపడలేదు ప్రవ్వా నాయన ఇసు ప్రభావ అలాంటి సేవ విశేషమైన అద్భుతాలు జరిగిన వాళ్ళ సేవలో ప్రభావ్వా అనేకులు ప్రభు నిన్ను మయమర్చిన ప్రభావ అనే కురుని స్వీకరించినారు ప్రవ్వా అలాంటి అభిషేకం నాకు అనుగ్రహించండి మాకు ఇచ్చినారు ప్రభావ మేము దాన్ని వాడుకుంటలేము ప్రభావ్వాయినా ప్రభు మేము తెలియకుండా దాన్ని మర్చిపోతున్నాం ప్రవ్వా ఆయన అది మేము వాడుకోవాలి మీ మయం అర్థమని మీ మరణ పుస్తకం పొందరుతున్నారు అన్నిటి తిరిగి మాకు అనుగ్రహించినారు ప్రభావ ఈ రోజు క్రైస్తవ సంగతి మర్చిపోయి ప్రభావ నైనా ఈసు ప్రభా ఏదో ఏదో ఆచారబద్ధంగా జీవిస్తుంది ప్రవ్వ నాయన ఒకప్పుడు మా జీవితాలు అట్టు ఉండే కానీ మీ వాక్యం చేతను మనం వెలిగించినారు మా మనోనీతలు వెలిగించమని ప్రార్థిస్తాం నాయన గొప్పదేవి అన్నింటిని చూచేలాగా ఈ సత్యం గ్రహించలాగనా ఓ ప్రభావ ఒకరున జనుల మధ్య జీవవాక్యం పడుకునే జీవితం లాగానే ఉండాలా వెలుగులాగనే ఉండాలా ఒక వెలుగు మీరే ప్రభావ మీ వెలుగుని చూపించాలి అనేకులు ప్రభావ అనేకులు ఆ చీకట్లో ఆశ్చర్యకర మీ వెలుగులకు రావాలా ప్రభుత్వం యాజీకులు మమ్మల్ని తయారు చేసుకుని ప్రతి సంఘాన్ని తయారు చేసి మీ రాకులకు సిద్ధపరుచుకోమని త్వరలో రాను ఏసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించాం కండి ఆమె పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపా నిధిదేవా వందనాలు స్తోత్ర జీవం గలదేవా తల్లి అవకాశం ఇచ్చి ఈ రోజును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి నాయనా మీకు మహిమ రకంగా మీ చిత్తము జరిగించే వారంగా మిమ్మల్ని సంతోష పెట్టే వారం గాను మేము మాకు సహాయం చేయండి తోడుగా నేడుగా మీరుండీ ప్రభా అపవాది క్రియలన్నీ లయమైపోయిన గనక తండ్రి సహాయం చేయండి తండ్రి వితబడిన వాక్యము తండ్రి ప్రభా అయా తండ్రి మారు మనసు పొందుకున్నాము మొదటి క్రియలను చేయము అని మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా అవర్నైనా క్రియలు మీ రాజ సువార్తను ప్రకటించుటకును తండ్రి ప్రభానైనా ఆ రాకడను తెలియపరచుటకును మమ్మల్ని బలపరచమని వేడుకొని సహాయం చేయమని వేడుకొని తండ్రి రాకడకు సమీపించి ఉండగా తండ్రి భయముతో వనుకుతో పోయా తల్లి ప్రభా ఈ యొక్క భక్తిని కానీ నీతిని కాని తండ్రి ప్రభా పరిశుద్ధతను కానీ కాపాడుకున్నటకు నేను రక్షణ మార్గంలో వెళ్ళుండగా తండ్రి కుడియడములకు తొట్టెలకు ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని వేడుకొని చుంటున్నాం ప్రభా అనే ప్రార్థిస్తూ వస్తుంటున్నాం కోవిడ్ బాధితులను తండ్రి రోజు మరణాలు జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి నాయన నీ కృప ని చిత్తం నాయన జరగాలని ఆశపడుచుంటున్నాం తండ్రి నాయన ప్రపంచం అంతా విలువ సహాయం చేయండి వ్యాక్సిన్లన్నీ నాయన ఫెయిల్ అయిపోతున్నాయి ప్రభాయన మీరే మార్గం అని ప్రపంచం తెలుసుకున్నట్టు సాయం చేయండి నాయన పాస్టర్లు కొద్ది మంది నాయన మరణించుకున్నారు ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ధైర్యమును ఆదరణను దేండి అదే మరిగా ఆ సంఘానికి ప్రధాన కాపరిపై మీరే నడిపించమని వేడుకొని తండ్రి వలస కూలీలు తండ్రి ప్రభా వారిని మీరు దర్శించినారు ఇంకా ఎవరైతే రాలేక పోలేక జాబులు పోగొట్టుకొని ఆహారం లేక నాయన రోడ్లు పాలయ్యి తమ జీవితాలు కోల్పోయి ఉంటున్నారు వారిని కూడా రక్షించండి ప్రభా వారికి సహాయం చేయండి తండ్రి ప్రభా రైతుల గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన విడతలు వాటి నుంచి తప్పించుకున్న రైతులు మరలా మీ యొక్క వరదల బారిన పడి ఉంటున్నారు ప్రభా వారికి సహాయం చేయండి ప్రభా వారిని ఆదుకోండి వారికి రక్షణను కల్పించండి ప్రభా నాయన తోడుగా నీడుగా ఉండండి అదే మరిగా నాయన ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా ఆ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నీటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరు మైమ పొందండి వినుచున్న వారు అవిశ్వాసంలో నుంచి అగ్నిలో నుండి ఒకటి రక్షింపబడినట్లు మీరు రక్షించుడి అన్నారు ప్రభా సోషల్ మీడియా ద్వారా అనేకులు నాయన మార్చబడేటకు సాయం చేయండి నాయన తోడుగా నిడగండి బలపరచండి ప్రభా రానున్న దినాలు గడ్డు కాలం ప్రభా నాయన అనారోగ్యమే కాక ఆర్థిక సమస్యలు తండ్రి ప్రభా గొడవలు అనే ప్రేమ చల్లారుని అన్నారు ప్రభా మా కళ్ళ ముందు జరుగుతున్నది ప్రభా నాయన సాయం చేయండి మీకు నిజమైన భక్తులుగా నిజమైన క్రైస్తవులంగా తండ్రి మేము కూడా ఏకరీతిగా ఉండటం సహాయం చేయండి పరిస్థితిని బట్టి మేము మారిపోకుండా తండ్రి స్థిరత్వం కలిగి జీవించు వారంగా ఉండటం సహాయం చేయండి తండ్రి మా ఆత్మను ఎవడనో మోసం చేయకుండా భద్రంగా కాపాడుకునేట శక్తిని దయచేయండి తండ్రి సహాయం చేయమని వేడుకొని సంఘాలను మీ చేతులకు అప్పజెప్పుం నాయన సంఘాలు ఆర్థిక పురోగతి సాధించాయి గాని ఆత్మీయ పురోగతి సాధించలేకపోతుంది ప్రభు సంఘాలను మీ చేతిలో అప్పజెప్తున్నాం నాయన అదే విధంగా యవన బిడ్డలను మీ చేతిలో కప్పజెప్పు వారి మీ చేతిలో ఉన్న బాణములు నాయనా అపోవాది వారిని ట్రాప్ చేసి ఉన్నాడు ప్రభావ వారిని లేవనెత్తి వారిని పవిత్ర పరిచి రక్తంతో వారి శుద్ధ పరిశ్రమని నీకు సాక్షులుగా వాడుకోమని అదే విధంగా అనేకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎమ్మెల్యే ఆంటీ గారిని దర్శించినందుకు వందనాలు ప్రభా ఇంకా నువ్వు సంపూర్ణ ఆరోగ్యమున దాయించండి సంపూర్ణ బలమున దాయిచండి అది మీ యొక్క పరిచర్య చేస్తున్న ఆంటీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనండి నాయన అద్దగాలు చదినిప్పుకోండి కుటుంబానికి ధైర్యమును దాయిచ్చు ఆ నొప్పుల నుంచి సంపూర్ణ శ్యామ గారు అమ్మ బట్టి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సాయం చేయండి నాడీనత నుండి అతను బలహీనత నుండి విడుదల దాచేయం దాచే బలరచన కుటుంబానికి ధైర్యం దాచి సహోదర్ రవిరామ్ గారు గురించి ఆయనను కూడా నిలవెట్టండి నిలవైన పరిపూర్ణ రచనలో ఉంచండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము కలుగును గాక ఆయన మీ చేతులు కప్పచేపుతుంటున్నాం కాపమని వేడుకొని చుంటున్నాం జాస్వాన్ బతి వందనాలు ఆయన నాకు చూపరమును బట్టి ఉందా వీటిని ఇంకా నువ్వు సంపూర్ణ స్వస్థత కలిగేమి కళ్ళని ఓపెన్ చేయమని కిడ్నీ స్వస్థత అయ్యా ప్రభా ఎక్కువ స్కిన్ డిసీజ్ ఏదైతే వస్తుందో తండ్రి అయితే తండ్రి వందనాలు చెల్లిస్తుంటున్నా బ్లడ్ పెరుగుట సాయం కుటుంబంలో శాంతి సమాధానం మీ యొక్క తండ్రి ప్రభా సేవను భారం కలిగి ఇంకా చేయటం సాయం చేయండి ప్రభా వందనాలు సూత్రాలు చెల్లి క్రిస్తున్న పట్ల చూపిన కృపను బట్టి వందనాలు ఎవరైతే చిన్న బ్రదర్ ఆయన అడ్మిట్ అయి ఉన్నారో బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభాయన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా ఆయన బిడ్డను తాకండి సంపూర్ణ స్వస్థి అదే వారి వచ్చిన కోవిడ్ తో బాధపడుచుండగా అయినా ఆయనకు కూడా మీరు ఇస్తున్న విడుదలకై వందనాలు కుటుంబాలకు రక్షణ దయచేయండి ప్రభా సచి సువార్తని ఎదిగి ఆయన పాపంలోనే ఉన్నారు ప్రభా రాలేని స్థితిలో ఉంటున్నారు విగ్రహ రాధికుల కుటుంబాన్ని నడచమని వేడుకున్న చిత్తం నెప్రతికాలని ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి సాయం మరి ముఖ్యంగా తండ్రి సైమాన్ పాస్టర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయనకి కావలసిన వనరులను అవసరతలను తీర్చి గొప్ప సేవను జరిగించమని వేడుకున్న చూస్తున్నాం అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ రోజు ఆ యొక్క యానివర్సరీలో మీరు మహిమ పొందండి మెలిసిన ఘనత కాదు కానీ మిమ్మల్ని ఘనపరిచే విధము కాని అక్కడ నాయన జరగబో చిన్న చిన్న కార్యక్రమంలో కూడా మీరే నడిపించి అక్కడ మారు రక్షణను పాప పశ్చాత్తాపమును వారికి కలగజేయమని వేడుకున్న చుట్టూ నాయన ఉన్న ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన సహాయం చేయమని తోడుగా నేడుగా అందరం నైనా ప్రసవ వేదనలకి మీ సువార్తను ప్రకటించుటహాయం చేయమల్పుడను అయోగ్యుడను దేనికి కానీ కానీ నన్ను తండ్రి ఈ స్థానంలో ఇక్కడ నన్ను నిలవబెట్టినందుకు మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తాం ఎన్నో మేలులు చేసి స్వస్థపరి చేయం మీ యొక్క చిత్తంలో నన్ను నిలబెట్టినందుకు మీకు వందనాలు ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి సమయం బట్టి నీకు ఎంతో వందనాలు నీకు శుద్ధి చూపిస్తున్నాను తండ్రి ఆయన వివిధ కాలంలో నీ వేడల్ తోటి సేవకులతో కలిసి తండ్రిలో గతెంతో వదనాలు మాకు బయలుపరిచిన విధానం బట్టి అంటే తన హృదయం గురించిన భారం బట్టి అయ్యాలు తెలుస్తున్నాము తల్లి నేను సభ అని బయలుపరిచిన బట్టి ఉండడానికి తండ్రి తండ్రి నేను ఎన్నో సత్యాలు నేర్పించారు ఎన్నో వివరాలు ఇచ్చారు బాబా నీ వాక్యాన్ని ప్రమాసాన్ని సమాసాన్ని కలిపి ఇబ్బంది వనరాలు చూస్తున్నాం తండ్రి ఉదాహరణ ఇచ్చిన గొప్ప సమాచారం బట్టి నీకు వనరాలు నీకు చూపిస్తున్నాను తండ్రి నాకు గుంపులో ఉన్నాను బాబా ఉద్దేశించారు దానిని బట్టి తెలుస్తున్నాం ప్రభా తండ్రి ఆయన మమ్మల్ని నక్షత్రాలన్నీ పోల్చారు అయ్యా తండ్రి అనేకుల్ని నీవైతే చెప్పాలా అనేది ఎంతో వందనాలు తెలుస్తున్నాం తండ్రి ఆయన ప్రభా తండ్రి లోక దేవతలు అనేక ఉన్నారు ఆ రోజు ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు ప్రభా తండ్రి ఆయన మనుషుల్ని దారి తప్పించేవారు ఉన్నారు ఆ రోజు ఉన్నారు ఈ రోజు కూడా దారి తప్పించేవారు ఉన్నారు ప్రభావ తండ్రి నిన్న స్వచ్ఛమైన మార్గంలో నుంచి తండ్రి నిన్న పక్కగా పక్కతో మీ నామాన్ని ఉండి తండ్రి తండ్రి మీ మందిరా ఒక భాగంగానే ఉండి ఒక తండ్రి నేను కొన్ని ఇష్టమైన పనులు చేసి కొన్ని చేయకుండా తండ్రి నేను ప్రభావ తండ్రి అది మా హృదయాన్ని ఇంకో పరిశీలించేట్ గా ఉంది అయ్యా అనేక సార్లు మా జీవితంలో కూడా నా జీవితంలో ప్రభావ తండ్రి అనేక సార్లు ఈ రెండు వైఖరి కలిగిన వాడుగా నేను కొంత అన్ని చిత్తం చేస్తూ కొంత నా చిత్తము లేకపోతే రోగీతిగా ఉండటము తండ్రి నేను నిజంగా నాలుగు గుంపులు తండ్రి టేటగా తండ్రి నేను ఆపత్తుల గుంపు తండ్రి నేను అన్ని గుంపు అయ్యా తండ్రి నేను నీకు నీకు ఇష్టమైన గుంపు గుంపులో తండ్రి ఆ నాలుగో భూమి మంచి భూమిలో వచ్చబడిన ఆ పొలము ప్రతి పోల్చబడిన ఒక మంచి స్థితి తండ్రి నేను నన్ను మమ్మల్ని అందరినీ కొంచమని వృత్తంలో ఆడుకుంటున్నాము కృషి సహాయం చేయండి తండ్రి నేను నేను మీరు చేసిన పరిచర్ బట్టి వందనాలు అక్కడ సేవకుడు సీన్యాన్ని సహ చేసుకోండి అక్కడ తీసుకోండి ఫస్ట్ చూపించండి అంతేకాకుండా కానీ నేను నిఘా పట్టిన పెట్టి పట్టిన ప్రమాణాలు కొన్ని రోజులు నిఘాకపోయినా పండించండి సమయం బట్టివ తండ్రి తండ్రి చేసిన ప్రతి పాదల బట్టి ఎందుకూ రేపు చూపిస్తూ తండ్రి నిన్న నిధులు చేసిన ప్రతి తండ్రి నిన్న స్వభావ ప్రయాసం బట్టి నీ పాదల దగ్గర నీకు ఎంతో వందాలు నీకు ఇస్తూ ఎందుకంటే మా దేశ భవిష్యత్ తర్తయి మా దేశ సమాధానంగా ఉండడం ఈ క్యాంపులు మీ కొందము సమాధానంలో ఉన్నట్లు కాపాడండి కాపాడండి తుఫాను కాపాడు అది ఆయన కొన్ని షెడ్యూల్ నుంచి బాధపడుతున్న ఎక్కువ ఎక్స్ బాధపడుతున్న బిడ్డలు కొరకై ప్రార్థిస్తూ హాస్పిటల్స్ ద్వారా ప్రతిని నియాప్తం చేసుకోమని డాక్టర్ నర్సెస్ ని అనే సాయంత్రి వర్కర్స్ ని అందరినీ నియాప్తి చేసుకోండి ప్రత్యేకంగా విజయని మీరు మీకు బాగా చేసుకుంటే వందనాలు మీ దాసుని అభిషేకించి ఇంకొని ప్రభా తన పరిచయం అంతా మీరే వాడుకోండి సహాయం చేయండి భారీ న్యాసం చేసుకోండి సహాయం చేయండి గదటి వందనాలు నేను పరిచయం జీవించండి ఆస్వాదించండి గది రవిని ప్రతి వందనాలు ఆయన పచ్చని జీవించండి ఆస్వాదించండి వందలు సహాయం చేయండి సంపద వందనాలు తప్ప మీరు చేసుకోండి సహాయం చేయడం చక్క వ్యక్తిని చేసుకోండి కృష్ణ మొదలుపరచండి సహాయం చేయండి పెద్ద ఔషధ తీర్చండి తండ్రి తన తన జీవితంలో ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చండి అయ్యా తండ్రి ఆ కుటుంబాన్ని తండ్రి నేను దర్శించండి ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడు దాకా మెచ్చేసిన లెక్కలేని మేలు బట్టి తండ్రి నిన్న ప్రభా కార్యములు బట్టి నేను చూపించి కనపరుస్తూ అంతేకాకుండా ప్రభా తండ్రి నినా ప్రభా రానున్న రోజుల్లో ప్రభావి మంచి అయ్యా తండ్రి ప్రభా నీ ఉద్దేశాన్ని ప్రభా సంపూర్ణ నెరవేర్చి ఆ కుటుంబాన్ని సంతోషపరచగల చూపిస్తున్నాను తండ్రి కుటుంబ <laughs> ఇరవై ఒక్క తారీఖున ఉన్న పరిచయం గురించి ప్రార్థిస్తున్నాము ఏమీ ఉండదు నడిపించా అని మా అమ్మని చెప్పి నేను అమ్మ ఆలోచన కాదు కట్టి అన్ని కూలీ పొందాలి ఇంకా మహాగణుడు మహోన్నతులను మా ప్రియమైన పర్వకండి లేకపోతే బట్టి సహాయను బట్టి స్తోత్రులు మన ఇటువరకు మా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది దానికోసం మేము ఏం చేయాలి మేము ఎలా ఉండాలి మా బాధ్యత ఏంటి మీ పరిస్థితునికి ప్రోత్సహించండి మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాము యొక్క స్థితిగతులు విషయాలన్నీ మాకు మీరు మాకు పురాతన కాలం నుంచి మా ప్రభుత్వ మీరు మా పిత్రుల ద్వారా ప్రవక్తల ద్వారా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికే మీరు రాత్ర మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు గ్రహించలేని పరిస్థితిలో చాలా ఉన్నారు మేము చాలా వరకు గ్రహించలేని పరిస్థితిలోనే ఉన్నామని ఒప్పుకోవాలి క్షమించండి మా బాధ్యతను విస్మరించి మేము బ్రతకకుండా నచ్చండి పడుకున్నా లేచినా పనిచేసినా ప్రయాణించినా మా కేవలము ఆత్మల సంపాదన శువార్త ప్రకటించడం మా ప్రభావం రాజ్యం నిర్మాణం కొరకు పనిచేయడం మా ప్రభుత్వం అండి మాకు ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుని పనిచేయడానికి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ఇలా మీరు మాకు ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే పండునాలు ఆయన మీకు స్తోత్రం ఆయన ప్రభుత్వ అరే విధంగా ప్రభుత్వ మరియు ఇరవై ఒక తరకు కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం కోర్టుపించి సహాయం చేయండి కొన్ని కొద్ది మంది మా ప్రభుత్వ ప్రకటించి అదేవిధంగా సాయంత్రం మీ అందరం కూడా ఆన్యువల్ డే సందర్భంగా కలుసుకోవడానికి సహాయం చేసి చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు వాతావరణం పరిస్థితులు అన్ని కూడా మీరు మా ప్రభుత్వం తను అనుకూలపరచమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామని కోర్టు చూపించాలి అదేవిధంగా తండ్రి మీకు వందనాలను ఆయన మరి బ్రదర్ సైనాన్ని బట్టి మీకు వందనాలు అలాంటి పరిచయం బట్టి మా తండ్రి కొండ ప్రాంతాలు పనిచేసినటువంటి వారికి సువార్థ కోసం వెళ్ళడానికి మా తండ్రి ప్రభుత్వం మీరు మాకు పరిస్థితులు అన్ని అనుకూల విధానం బట్టి మీకు వందనాలు ప్రశ్నించండి నాకు ఆస్వదించి బలపరచ నడిపించింది మరి కన్స్ట్రక్ కన్స్ట్రక్షన్ కొరకు కూడా మీరు మా ప్రభుత్వ మరి ప్రజలను ప్రేరేపించి ప్రజలు సహాయం చే నడిపించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం పరఫైన మా ప్రతి ఒక్కరిని బట్టి మీరు ప్రతినాడు బాసర్ సార్ని బట్టి సాంశాన్ని బట్టి సార్ని బట్టి కొందనాడు రవి గారిని బట్టి విజయ గారిని బట్టి సార్ని బట్టి చపోటి గారిని బట్టి మీరు కొన్ని ప్రేద తండ్రి తప్పు బ్రదని బట్టి మనోజీ బ్రదను బట్టి కొందనాడు వారందరినీ మా తండ్రి ఆ పేరు పేరున జ్ఞాపకం దర్శించి మా సంపత్ కారు నేను ప్రభుత్వ ఇంతవరకు నడిపించిన విధానం బట్టి మీకు అందులో ముందు కూడా మీ మైన కొరకు మీరు నచ్చండి మమ్మల్ని అందరినీ మీరు ఈ చక్కని కావాసము ఈ ఏకత ఈ మా స్వార్థం కోసం స్వభావం కోసం కాకుండా మీ మైన కొరకు నిలిచి కొంతసార్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ చూపించండి ఆదరించి ఆస్వాదించి బలపరచని ఏసు ప్రభు ప్రశస్తమైన నామములు ఎక్కబడే అనుభవంలో మేమందరూ ముందుకు సాగడానికి కోసం పెద్ద పాటును మాకు దయచేయమని ఏసు నమ్మని ప్రార్థించేంత మన భాస్కర్ సార్ మీరు అదే సార్ సరే నేను జరిగిందండి చేసే బ్లెస్సింగ్ ఇచ్చేయండి సార్ సరే మీరు ఇవ్వండి కదా నిక్షన్ ప్రేర్ చేస్తాను ఓకే ఓకే వర్ష ద్రవండి మీకు తెలుసు సర్వన్నత మీకే గణనాలు సీదర్శన కాలం అంటే మీరు మన సేవ చేతంగా కాపాడినందుకు మీకు ఎంతో గణనాలు స్వీకరిస్తుంటారు అనిపించుకుంటున్నాను నేను మేము అనుసరించలాగానే మేము గనపరిచేలాగానే మీరు ఇచ్చే అవకాశం బట్టి మీకు ఉన్నాను నేను ఇంకా వాక్యాన్ని వినలాగానే మా హృదయలో దాన్ని భద్రపరచుకుని కానీ సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా పరోగక్ష కావాలి మేము ఉంటుండగా ఏదైతే మీరు ప్రకటించాలి ఏదైతే వ్యక్తులకు ఆదరణకరంగా మేము ఉండాలి అర్పించమని ప్రార్థిస్తున్నాం అతిసారి మేము పాఠశించి ప్రారంభిస్తున్నాం నేను మీరు చేస్తున్న ప్రయత్నం పరిచయాలు మనం మీరు సహాయపడి ప్రార్థిస్తుంటండి మీరే సహకారాన్ని వాకించ లభిస్తుంటండి అవునైనా వర్షదాత్మ సహకారని ప్రార్థిస్తున్నాం జీవంతం నిండి సంఘ కార్యక్రమాల మీద సహాయకులు ఉండండి ఆర్థికంగా సహాయపడమని ప్రార్థిస్తుంది ప్రేరకుని వాళ్ళ విచ్చుల సేపడమే నేను మీకు సెకండ్ ప్రయత్నించి బిల్లాగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను బాగా ఆశ్రయించండి నేను వాళ్ళ విధికారులు చేకూర్చండి వాటిని పట్ల ఆసక్తి చూపించండి ఎందుకంటే అందులో శక్తి ఉంది తర్వాత అందులో నడిపించండి తర్వాత ఒక అందులో మీద జీవితం ఉంది నేను కాబట్టి ఇవన్నీ నేను నేర్చుకోవాలని ప్రార్థించామని అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికీ అనిపించమని ఏ శిఖరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభువులు రక్షకులైన శుక్రీస్తు వారి కృతయం తండ్రి దేవుని ప్రయాణం పశుద్ధాత్మ దేవుని అన్ని ససులు సన్నిధి సమాధానం ప్రతి ఒక్కరికి వారి పనులకి ప్రయత్నాలకి భూమి మీద ఆయన ఆయనకి ఇష్టమైన వారు అందరికీ తోడే నడిపించి జైలు ఆయన మహిళ పొంది రక్క